బాణము నీ చేతిలో ఉంది లక్ష్యం ఏది కొట్టాలన్న దాన్ని బట్టిగా బాణమే మారలా ధనుస్ అదే బాణం కూడా అది కొట్టేవాడు కూడా వాడే ఏం గోలే లక్ష్యమే మారుతుందంటే నువ్వే లక్ష్యాన్ని స్వీకరిస్తే దాన్ని బట్టి నీ సమర్థత మహాభారతంలో రామాయణంలో చదువుకుంటే ఇప్పుడు పురాణ పౌరాణిక సినిమాలు చూస్తే ఆ అస్త్రాలు వేసారు ఇప్పుడు లేవు వేరే రోగంలో ఉన్నాయి ఇప్పుడంతా భౌతిక పరిజ్ఞానం కాబట్టి దానికి రసాయనిక పరిజ్ఞానాన్ని జోడించి మనం అస్త్రాలు తయారు చేస్తాం ఆనాటి కాలంలో విద్యది ఈనాటి కాలంలో విద్యది ఫలితం ఏదైనా అదే ఏటంబాబు వేసినా బ్రహ్మాస్త్రం వేసినా రెండో ఒకటే అలాంటి ఫార్ములాలు అవి అలాంటి విధానం అవి అయితే వాటిని పోయిటిక్గా తీసేటప్పటికి ఇలా తయారయ్యా మనం చూస్తున్న సినిమాలు ఉన్నాయి అవి వాస్తవాలు భావం అవి పౌరాణికమైనటువంటి కలర్ వేశాం అనమాట దాన్ని చిన్న పిల్లవాడికి కూడా అర్థం కావాలి అని ఎయిమ్ అది పురాణం యొక్క ఎయిమ్ మూడేళ్లు దాటిన పిల్లవాడికి కూడా అమ్మమ్మ తాతయ్య పౌరాణిక కథ చెబితే వాడికి అద్భుతంగా అర్థం కావాలి ఇప్పుడికి ఏం తెలుసు అన్నది కాదు పోయింట ఏం తెలుసు మూడేళ్ల పిల్లడికి కానీ ఖర్చేబితే రామాయణం ఖర్చేబితే ఆహా వాడికి చాలా ఆనందంగా ఆ పోయిటిక్ ఫీలింగ్లో ఉన్న విశేషం అంటే పౌరాణిక కల్పన అంట మరి మూడేళ్ల పిల్లవాడికి నువ్వు ఇంకేం చెప్తావు కానీ ఇప్పుడు ప్రస్తుతం మీ తర్వాత తరానికి ఏం చెప్తారు మీరు రావు మీకు రావు కదా ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళ తరానికి వచ్చండి వీళ్ళ తరానికి కూడా వచ్చు వీళ్ళ తరం మీకు చెప్పే చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ తరం చెప్పింది ఆ తరం అందుబాటులో ఉంది మీ తర్వాత తరానికి వీళ్ళ తరానికి రావు మీ తర్వాత తరానికి చెప్పేటట్టుగా రావు వీళ్ళకి మీ పిల్లలకి రామాయణం భారతం భాగవతం చెప్పాలంటే వీళ్ళకి నోట్లు లేవు వీళ్ళు పుస్తకం పెట్టుకుని చెప్పాల్సిందే వాళ్ళ తరానికి ఉన్నాయి వాళ్ళకేంటి చిన్నప్పటి నుంచి మాకు పునాది అలాగే వచ్చింది కాబట్టి అలాగే మేము బిల్ల పోయాం ఇప్పుడు ఈ తరానికి వచ్చేప్పుడు ఏమైంది అలా లేదుగా వ్యవహారిక జ్ఞానం ఏమైనా ఆ విజ్ఞానం లేదు ఇప్పుడు మీ తర్వాత తరానికి కథలు ఎవరు చెప్తారు ఈ ప్రపంచంలో ప్రతి పిల్లాడు పుస్తకాలు అవుతుందో పురుగులు అవుతాయో కదా అందుకోసం మీరు ఏం చేశారు మల్టీ మీడియాలో క్రియేట్ చేశారు పంచతంతం అన్నీ ఇప్పుడు క్రియేట్ అయిపోయినాయి కానీ వాడికి ఆసక్తి కలిగడానికి ఒక తాతో తండ్రో లేకపోతే తల్లి చెబితే వాళ్ళ మీద గురుభావం ఏర్పడుతుంది మల్టీమీడియాలో చూస్తాడమ్మ ఇప్పుడు గురుభావం ఎవరి మీద ఏర్పడింది గూగుల్ మీద ఏర్పడుతుంది ఏదన్నా గూగుల్ కొడితే గూగుల్ చెప్పేస్తుంది కదా కాబట్టి గురువు అవసరం లేదనుకుంటాడా ఉచిత కాదు అది ఇంటర్నెట్ గూగుల్ ఉంటే చాలు మిగిలిన ఏం అవసరం లేదనేది వేసే వెళ్ళిపోతుంది మరి అది నీకు సహాయం చేయగలుగుతుందే ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతుంది కానీ అది సహాయం చేయలేదుగా అవునా కదా నీకు కంప్యూటర్ ఉందండి నీకు తెలివితేటలుంటే కంప్యూటర్ ఉపయోగపడుద్ది కానీ నీకు తెలివితేడలు ఇవ్వలేదు కాదు అన్నీ ఉంటాయి కానీ అది ఇన్ఫర్మేషన్ అండి ఆ ఇన్ఫర్మేషన్ వాడుకునే నువ్వు నీకుండాలి ఐక్యూ అంతేనా నీకు ఐక్యూ లేదండి ఈ రెండే తెలుసు నీకు గూగుల్లో ఏది కొట్టినా వస్తుంది కాదుగా ఏది కొట్టాలి పాయింట్ అది ఏది సరిగ్గా అడగాలో తెలియాలి అది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక వెతుకుతూ పోతే నీకు వెర్రెస్ ఎందుకని అంత ఉంటుంది అక్కడ ఇక ఏది కావాలో వెతుకోడానికే కొన్ని కాలం పుచ్చిపోతుంది మరి అట్లా అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఒక తరం నుంచే మరొక తరానికి మనం ఏమి ఇవ్వగలం అల్టిమేట్ ఆస్తులు ఉపాస్తులు ఎలాగే ఇస్తారు వాటికే పెద్ద ప్రమాదమే లేదు భారతదేశం భరత మహారాజు పరిపాలించిన కాలం నుంచే ఆ భరత మహారాజు మన భారతదేశం మనకే ఇచ్చేయలేడు ఏం పట్టుకెళ్ళు అలా ఆ భారతదేశ విలువ ఏదన్నా ఆ భారత వంశస్థులమైన మరి ఆయన ఏం పట్టుకెళ్ళడు ఏం పట్టుకెళ్ళ మా ఫోర్ ఫాదర్స్ భారత్ దగ్గర నుంచి లెక్క వేసినా కూడా ఏం పట్టుకెళ్ళా అమ్మైనా అంతే మహా అయితే నాలుగు బిల్డింగ్ కడతావు నాలుగు కోట్లు సంపాదిస్తావు నలుగురు పిల్లలు కాంటాం ఈ భౌతికమైన అంశాలు ఎలా అయినా జరిగిపోతాయి అవి అయినా దానికే పెద్ద బుర్ర పెట్టి చేయాల్సినంత కాదు అవునా కాదు ఎందుకని రొటేషన్లో జరిగిపోయింది అంతే దానికే నువ్వు నువ్వు నువ్వు నువ్వు ఏమంటావు దాన్ని టీన్మా ఏదో పెద్ద బ్రహ్మప్రయత్నం చేయాల్సిన తాగచ్చని లేదు అందుకని ఏదో ఉద్యోగం చేస్తావు పొట్టపోసుకుంటావు అంత ఎంతో దాచుకోవడం ఇవాడు ఆల్రెడీ బైబర్త్ వాడికి వచ్చేసిన లక్షం అంతే కదా త్యాగభావం కష్టపడి నేర్చుకోవాలి కానీ వాళ్ళతో దాచుకోవడం ఎవరికి నేర్పక్కర్లే ఎందుకని చిన్న పిల్లవాడిని చూడండి వాళ్ళతో ఒకప్పుడు వీళ్ళ తరాల్లో చూస్తే పక్క వాడికివ్వు నాన్న అంటే వెంటనే ఇచ్చేవాడు ఇప్పుడు అండి బిస్కెట్ చేతికిచ్చి ఒక ప్యాకెట్ వాడి చేతికిచ్చి పక్కన పిల్లాడికి ఒక బిస్కెట్ ఎవరు అంటే ఇప్పుడున్న పిల్లాడు ఎందుకని హోల్డ్ హ్యాండ్ హోల్డ్ నా చేతిలో ఉంది ఈ బిస్కెట్ ప్యాకెట్ నాది ఐ ఐ ఇది ఇన్స్టింక్ లోపల బలంగా నాటుకుపోయే కుడుతున్నాడు ఇది తరాలకి మధ్య వచ్చిన భేదా ఆ తరంలో అలా లేదు ఈ తరానికి వచ్చేటప్పుడు కొద్దిగా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్వాలే మీ తరానికి వచ్చేటప్పటికి ట్వంటీ ఫైవ్ సెవెంటీ తర్వాత తరం మీరు చూడాలి కదా ఏమవుతుంది మా అబ్బాయి కూడా ఇదే చెబుతుంటారు నేను మా తాతగారి తరం దగ్గర నేర్చుకున్నాను మా నాన్నగారి తరం నేర్చుకున్నాను కాబట్టి నాకు ఆ రెండు తరాలతో ఇబ్బంది లేదు ఎందుకంటే గురువు ఇంట్లోనే దొరికారు కాబట్టి ఇబ్బంది లేదు తర్వాత బయటికి వెళ్ళినా కూడా అదే గురుభావంతో వ్యవహరిస్తాను అంతేగా పునాది బాల్యం నుంచే వాళ్ళు వాళ్ళు తాత తండ్రిగా లేరుగా గురువుగా ఉన్నారు సో గురువుగా ఎప్పుడైతే ఉన్నారో ఇంట్లోనే స్కూల్ స్కూల్ ఇంటోనే కాబట్టి ఇంట్లోనే చదువుకునే వాళ్ళు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మాకేం టైమింగ్స్ ఏం లేవు ఇంటోనే స్కూల్గా మాకు రాజరాజేశ్వరి పాఠశాలని మా తాతగారు మా నాయనమ్మ గారు ఇంటర్నే పాఠశాల నడిపేవారు ఒకటో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు ఇంటర్నే పిల్లలు ఉండేవాడు మేము పుట్టినప్పటి నుంచి అదే పాఠశాలను చదువుకున్నాం మేము బయటికి వెళ్ళి మా నాన్నగారు పనిచేసే బడిలో రెండో క్లాసులో చేరే వరకు మాకు ఇంటర్నే పాఠశాల కదా వాళ్ళతో పాటే ఆ పిల్లలతో ఆడుకుంటూ ఆ పిల్లలతో చదువుకుంటూ ఆ పిల్లలు ఇప్పుడు మా తాతగారు కానీ మా నాన్నగారు కానీ మా గడాకని ఉడతారు అంతమంది పిల్లలకి భాష చెబుతున్నారుగా అప్పుడు తాతయ్య నాయనమ్మ అనే నాన్న అలా ఉండదు కదా సో మొదటిది గురువు అనేటటువంటి భావన స్థిరపడిపోతుంది అప్పుడేమవుతావు గురు శిష్యు సంబంధానికే బాధ్యత విలువ ఎక్కువ వీళ్ళ సంబంధాలు ఎందుకని ఆపద వచ్చినప్పుడు తల్లిదండ్రుల కంటే గురువే కాపాడగలుగుతుంది మానసికంగా సహాయం చేయాలి అంటే తల్లిదండ్రి చేయలేదు తల్లిదండ్రి భౌతికంగా చేయగలుగుతారు నీకు కావాలంటే అత్యంత పది లక్షలు కావాలంటే ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు లేదంటే పది మంది స్నేహితులకి నీ సమస్య గురించి చెప్పమంటే చెప్పి నీకు సహాయం అందించమంటే అందించగలుగుతారు లేదంటే మహా అయితే నీకేదైనా ఇబ్బంది వస్తే నీకు లాడ్జింగ్ బోర్డింగ్ ఫెసిలిటీ ఎవరితోనో మాట్లాడితే ఏర్పాటు చేయించగలుగుతారు అంతేగాని మానసికమైన సమస్య వచ్చింది అయ్యా ఇప్పుడు ఏం చేయాలి ఆల్టర్నేట్ లేదు నువ్వు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా సైకాలజిస్ట్ కూడా గురువు పాత్ర పోషిస్తాడు కౌన్సిలింగ్ ఇస్తాను అంతేగా సో గురువు చేసే మొదటి పని ఏమిటి కౌన్సిలింగ్ ఇస్తాడు ఫస్ట్ ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తాను అనమాట నువ్వు ఎంత బాగా ఆ కౌన్సిలింగ్కి ట్యూన్ అయ్యి స్పందిస్తావు అన్న దాన్ని అంతే ఎందుకని అంటే ఎవరు కూడా నేను గురువు అని చెప్పుకునే అవకాశం లేదు నువ్వే డిసైడ్ అవ్వాలి ఈయన నాకు సరిపోతాడు ఈయనకి నేను టీవ్ అవ్వగలుగుతున్నాను ఈయన చెప్తే నాకు మార్గం దొరుకుతుంది ఈయన చెప్తే నాకు పరిష్కారం బోధపడుతుంది ఇలాంటి అభిప్రాయాలు నీకు కొన్ని చోట్ల ఏర్పడతాయి అన్ని చోట్ల ఏర్పడవు అవునా మనం అనేక మంది మేస్త చదువుకుని వస్తాం కానీ అందులో కొంతమంది మనకు గుర్తుండదు అందరూ గుర్తుంటాం ఎందుకని అది ట్యూనింగ్ అనమాట దట్స్ నథింగ్ బట్ ట్యూనింగ్ నీ లోపల ఉన్న ఆంతరంగమైన సంస్కార బలం వాళ్ళ యొక్క చెప్పేటటువంటి సంస్కార బలం ఈ రెండు ఒకదానికొకటి ట్యూనైనాయి అనమాట అదే మ్యాచింగ్ అండి ఆయన ఆయన చెప్తే బాగా అర్థం అవుతుందండి నేను చెప్తాను అనమాట ఏమిటర్థం కాకుండా చెప్పాడండి కూడా బాగా చెప్తానండి కానీ మీరు అర్థం కాకుండా చెప్తాను ఆయనకే ఒక సర్టిఫికెట్ చేస్తాడు శిష్యుడు కాబట్టి గురువుకి సర్టిఫికేట్లు వచ్చారు ఎవరి దగ్గర శిష్యుల కాబట్టి నేను గురువు చెప్పుకోవడానికి ఎవరికి అవకాశం లేదు వాడు శంకరుడైనా సరే నేను గురువు అని ఎవరికి ఎవరైనా సరే మహానుభావ వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు ప్రతి గురువుకి వాళ్ళ ప్రణాళిక వాళ్ళ జీవన విధానం వాళ్ళకు ఉంటారు వాళ్ళు వాళ్ళ తీరుగా జీవిస్తూ ఉంటే మనమే ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళ కనెక్ట్ అయ్యే పని మనదే శిష్యుడి పనే అది ఎందుకని ఆయనకేం అవసరాలు లేవు గురువు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి గురువు అంటే ఎట్లా లెక్క చేసుకోవాలంటే వాడికి ఏం అవసరాలు ఉండకూడదు అంటే భుక్తి విద్య ముక్తి విద్య కలిసి వేరువేరుగా ఎవరు చెప్పారు ప్రొఫెట్ మామ చెప్పారు ఏ మసీదులో అయితే ప్రవచన చెప్పేవాడు ఆ మసీదు ముందే జబ్బులు కుట్టుకునేవాడు మరి ప్రకట్ మా అమ్మకి ఎంతమంది శిష్యులు ఉన్నారు లక్షల్లో ఉన్నారు అది అడిగేది ఏమైనా లక్షలాది మంది అసలు కోటీశ్వరులే కోట్లాది మంది ఉంటే వాళ్ళందరూ నీ శిష్యులు అయితే నువ్వు చెప్పులు కుట్టుకునేవాడు దేవుడు చెప్పాడయ్యా భక్తి విద్య ముక్తి విద్య ఈ రెండు కలిసిపోకూడదు నాయన అదే అదే ఇది కబీర్ తచ్చలాది మంచి కబీర్కి నేత పని వేసేవాడు ఏ రోజు చేయరు ఆ రోజు ఎప్పటి చేయరు అప్పుడు ఆ చేర అమ్ముకుని దాంతో వచ్చినటువంటి డబ్బులతోనే జీవించాడు ముక్తి విద్య ముక్తి విద్య వేరు వేరుగా ఉండాలి నీకు బ్రహ్మ విద్య ఆ బ్రహ్మ విద్యని భోజనానికి వాడకూడదు వాడేవాళ్ళకి ఏమవుతుంది మానవుడిలో సహజ లక్షణం ఏంటి మీ ఇంటికి వస్తే ఏం పెడతావు మా ఇంటికి వస్తే ఏం చేస్తావు ఇది ఎప్పుడు ఉండదండి మనిషి చిన్నప్పటి నుంచే వచ్చేస్తుంది అవునాగా చిన్నపిల్లాడుగా ఉంటావు నువ్వు ఎవరింటికైనా బంధువులు ఇంటికి వెళతావు వెళ్ళగానే నువ్వేం ఆశిస్తావు అంతే ఎవరైనా మీ ఇంటికి బంధువులు వచ్చారు ఏం చూస్తావు అప్పుడు కూడా ఇప్పుడు నీ బై బర్త్ ఇంబార్ క్వాలిటీ అనమాట మనిషి మా ఇంటికి మీటి వస్తేం పెడతాం ఇది ఈ గొడవ ఎప్పుడూ మనిషికి ఉండదా కాబట్టి ఈ బుద్ధి విద్యలో నుంచి దీనికి దాన్ని లంక వేయడం కుదరద ఇది ఎప్పుడు స్పష్టంగా ఉండదు రెండోది ఎవరి సన్నిధానంలో అయితే నీ ప్రయత్నం లేకుండా మనసు కట్టుబడిపోవాలి మామూలుగా మనం అందరం మనసుని ఏకాగ్రత చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను కాన్సన్ట్రేట్ చేయడానికి ఎందుకు కాన్సన్ట్రేట్ చేయాలి అసలు కాన్సంట్రేషన్ లేకుండా ఏమి సాధించలేము కాదు ఏ పని చేయాలన్నా ఏకాగ్రత ఉండవలసింది కాబట్టి ఆ ఏకాగ్రత అభ్యాసం వల్ల వస్తూ ఉంటుంది మౌలికంగా మొదట్లో చిన్నపిల్లవాడికి అక్షరాభ్యాసం చేసినప్పుడు తలకెచ్చి గద్దమంటే ఏం సున్నాలు తిడుతూ ఉంటాడు వాడి ఇష్టం పెంచిగీతల నుంచి తిడుతూ ఉంటాడు వాడిని ఏమనరు అప్పుడు అని అంటారా ఇక్కడ ఆ రాసిస్తారు వాడు ఏం చేస్తాడు వాడు ఇష్టం వాడు ఇష్టం వచ్చిన స్క్రిబ్లింగ్ అంతా చేస్తూ ఉంటున్నాను చేస్తూ ఉంటే వాడిని ఏమనరు ఎందుకని కూర్చో ఇప్పుడు నిలకడలేదు వాడికి ఫస్ట్ ప్రాబ్లం నిలకడలేదు వాడికి సో నిలకడగా కూర్చోవాలి నిలకడగా పలక పట్టుకోవాలి నిలకడగా బల్పం పట్టుకోవడం రావాలి అన్ని నిలకడలు వస్తే గానీ అక్షరం మీద దృష్టి పెట్టలేడు కాబట్టి ఆటలో భాగంగానే అమ్మడు వాడు నాలుగు రోజులు పది రోజులు అయ్యేటప్పటికి వాడే పలకడుగుడు వాడు పలక బలమ పట్టుకుని వీడి దగ్గరకు వస్తాడు వాడికి రావడం తెలుసు తెలిసే తెలియదు కానీ ఏం చేస్తాం అనే అక్షరం రాసి వాడేస్తాడు అలా వాడి స్వభావాలు ఇచ్చే వాడి చేస్తాడు తర్వాత ఏం చేస్తాం అట్లా ఓ నెల రోజులు అయ్యేటప్పటికి వాడికి అభ్యాసం అవుతుంది అనమాట టైం ప్రకారం వాడే మనం కూర్చోవగానే వాళ్ళక బల్బం పట్టుకొచ్చేస్తాం అది అభ్యాసం అయ్యే కొద్దీ వాడి మైండ్ ట్యూన్ అయ్యే ఏం చేసాం అప్పుడు రే కాదురా అని వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాడు చేయి పెట్టుకుని ఆ దిద్దిస్తారు వాడు మళ్ళీ అట్టగలిస్తారు అట్ట క్రమేపీ ఓ నెల రోజులు నిర్దించగా నిర్దించగా అభ్యాసం మారిపోయింది ఇప్పుడు సున్నాలు చుట్టడేగా ఒక్కసారి ఆ అనే అక్షరం వచ్చిందంటే ఎప్పుడు ఆనే రాస్త మళ్ళీ ఎక్కువ అక్షరం నేర్చుకునేదాకా ఆ అనే అక్షరమే రాస్తాడు అర్థమైనా మరి అంతకుముందు చుట్టిన సున్నా ఎక్కడికి వెళ్ళి నువ్వరే అంతకుముందు ఇలా అవతలది ఒక ఆ పలక మీద సేవ్ చేసి నువ్వు ఆ నేర్చుకోకముందు ఇలా దిద్దేవరా నువ్వు ఇలా రాయి రాని వాడి ఇక రాయలేడు ఏ సున్నాలు చుట్టలేడు ఎలా మారాడు అకారో అక్షరాదు అని సూత్రం అంది అక్షర పరబ్రహ్మ స్వరూపానికి అకారమే ప్రారంభము మానవుడికి పరబ్రహ్మనే లక్ష్యాన్ని తెలుసుకోవడం బీజం ఆ అనే అక్షరం దెద్దతతో ప్రారంభం అవుతుంది వాడిలో ఆ అంకురారోపణ జరిగింది తద్ ప్రభావం చేత వాడు మరలా పూర్వపున అజ్ఞాన స్థితికి వెళ్ళలేడు అందుకనే మనం వాడు అకారం వరకు చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేశారు అక్షర మాలను ఇప్పుడు మనం అసలు ఆహా దించడం లేదు ఏ ఫైల్ ఏమైపోయింది చూసుకోండి తెలుగు నేర్పకుండా మీరు ఓన్లీ ఇంగ్లీష్ నేర్పితే వాడు ఏ టు జెడ్ నేర్చుకున్నా కూడా మళ్ళా సున్నాడు ఇంకో లక్షణం కూడా నోటితో ఆ అంటూ దిద్దనటువంటి వాడు కూడా మళ్ళా సున్నాడు ఏమిటి అని అక్షరం తిద్దేటప్పుడు మనం కేవలం అక్షరం దిద్దడం వరకే వాటి కనుక నేర్పితే వాటి మళ్ళా సున్నా చూడాలి మనసు కూడా శబ్దగ్రాహ్యత శబ్దగ్రాహ్యత చేత నీలో ఆ జ్ఞాన ఆ తలుపు తెచ్చుకుంటున్నాను కాబట్టి ఆ శబ్దానికి ఉన్నటువంటి శక్తి అజనమాట ఇప్పుడు మనం చిన్నప్పుడు పిల్లల్ని డ్రిల్లింగ్ చేసినారో లేదు డ్రింగ్ చేయింటాను ఎందుకు డ్రిల్లింగ్ చేయించాలి ఒకసారి శ్రవణం చేసిన దానిని మనసులో మననం చేసే స్థాయికి ఎదగాలి అంటే అభ్యాసం చేయడం కోసం చేయిస్తుంది పూర్వం అన్ని శ్లోకాలే కా వాళ్ళ తరలు మా త్వరలు మేం కూడా మాకు కూడా అన్ని శ్లోకాలే మాకేం మామూలుగా మీలాగా నేర్పలేదు ఇవన్నీ సంస్కృత శ్లోకాలతో నేర్చుకునే సరస్వదీ నమస్తం వరదే కామ రూపిణీయుద్యారంభం కరిష్యామిర్భవతు మే సదా పద్మభద్ర విశాలి పద్మకేసరిత్యం పద్మా దేవి శుభ్రికా వీణావరదంగంట్లో మాకు వెళ్ళి వేయించేసేస్తుండేవాళ్ళుగా ఇక అక్షరాభ్యాసానికి వస్తుండేవాళ్ళు అక్షరాభ్యాసం చేసేవాళ్ళు రే పిల్లలందరూ కూర్చుంట్రా సరస్సులోకాలు చెప్పండి ఎందుకని అరవై ఎనిమిదిలో పదివందల అరవై ఎనిమిదిలో కదా పుట్టింది డెబ్భై మూడులో మరి అప్పుడు డెబ్బైలో అంటే మరి అప్పుడు ఏమున్నాయి వెయ్యి పాఠాలే పెద్ద పాత శిక్షను సంస్కృత శ్లోకాలే అప్పుడు అప్పుడు ఇంగ్లీష్ విద్య లేదు ఇంగ్లీష్ విద్య ఐదో క్లాస్కి వచ్చినాక నేర్చుకున్నాం అప్పటి వరకు మేము తెలుగే నేర్చుకున్నాం చిన్న నష్టమేం వచ్చిందర్వల్ల పీహెచ్డీ చేయలేదు గ్రాడ్యుయేషన్ మా శ్రీమంతి గారు ఎప్పుడు గొడవ ఈ చదువు ఎప్పుడు గ్రాడ్యుయేషన్తోనే అయిపో పీజీ బిహెచ్డీ లేదు ఈ తెలివితేటలు అందులో పెట్టుంటే ఈ పాటికి బిహెచ్డీలు అయ్యి ఉండేవి సమయం అంతా పెట్టుండే కానీ మాకు చిన్నప్పటి నుంచి పేరు ఎంత బిహెచ్డీ ఎందుకు పుట్టావో తెలుసుకోవడం మానవుడుగా జన్మ ఎందుకు ఎత్తావో తెలుసుకోవడమే ఎంత బిహెచ్డీ లేదు లైఫ్ టైం చేయాలి మిగిలిన బిహెచ్డీలు మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు చేస్తే అయిపోవాలి ఏ సబ్జెక్ట్ అయినా సరే ఎంత సబ్జెక్ట్ అయినా సరే అవునా కదా ఈ పిహెచ్డి దీర్ఘకాలం చేయాలి ఆఖరి శ్వాస ఆఖరి శ్వాస మరణం ఏదైతే ఉందో ఆ మరణాన్ని ఎరుకతో చేయగలిగే సమర్థత సంబంధం మనం ఎరుకతో చేసే స్థితిలో లేవు అవునా ఎవరి దగ్గరికైనా వెళ్ళాలంటే ఆఖరి చూపురా లేదు ఎందుకు వెళ్ళాలి ఆఖరి చూపుకి విడే ఉందండి వృధాప దశలో ఉన్నారు చివరి దశగా ఇవాళ కాబట్టి పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళకైనా వీళ్ళకి చివరి చూపిస్తున్నారు రాక్కడో విదేశాల్లో ఉంటారండీ ఇప్పుడు ఈవిడకి ఫలానా పరిస్థితి బాగాలేదని ఈవిడ చెప్తుందండి మస్తాం కానీ అప్పుడు ఆవిడ ఆల్రెడీ విడిపోతుంది ఎప్పుడు రావాలి ఆవిడ జీవిత సారాంశం జీవన సారాంశం మొత్తాన్ని ఆవిడ చెప్పగలుగుతున్నటువంటి సందర్భం ఉన్నప్పుడు రావాలి మాట పడిపోయినాకో సాయంత్రం మనస్త మన తెలుగులో లేకుండా పోయినాకో తారకం ఆగిపోయినాకో సాంతం ఏసీలో పెట్టినాకో వెంటిలేటర్ మీద ఉన్నాకో లేకపోతే వెంటిలేటర్ తీసేసినాకో లేకపోతే ఏసీ డబ్బాలో పెట్టినాకో వస్తాం అనుకోండి ఏమి ప్రయోజనం ప్రయోజనం ఉందా జీవితకాలంలో వాళ్ళు సాధించారు నీకేమైనా సందేశం చెప్పదలుచుకున్నారనుభవం అందుకని పెద్దలు ఏం చెప్పేవాళ్ళు పోరం మీరే నేను చూడాలంటోందిరా ఒకసారి రారా అని చెప్పి ఎందుకని వాళ్ళకి అప్పుడు ఇంకా ఆ తెలివి పనిచేస్తూ ఉండేది అన్నమాట దాన్ని ఇప్పుడు మనం ఏం చేసాం పట్టిపాలేసాం ఇదంతా పట్టిదగలి కానీ ఆవిడ జీవన సారాంశంలో ఆవిడ డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ల పాటు ఆవిడ సాధనా బలంతో ఆవిడ ఏదైనా చెప్పదలుచుకుంది కానీ తన చూపు ద్వారా కానీ తన మనస్సు ద్వారా కానీ నీకు అందిపోగలిగినటువంటి శక్తిని ఎట్లా అందిస్తుంది ఇప్పుడు ఎప్పుడొస్తున్నాం అందరూ విదేశాలు అందరూ ఎక్కడో శాంతం మా చెప్పేది ఎప్పుడు మా అమ్మ ఆకరు విదేశాల్లో ఉంటాడు రెండో వాడు కూడా ఎక్కడ ఉంటాడు రే ఇదంతా వస్తారా వస్తారు ఎప్పుడు వస్తారంటే తెల్లపెట్టులో నన్ను పెట్టి కాళ్ళు చేతులు కొండలు పోయి తీయడానికి వీలు కాకుండా విసుకుపోయినప్పుడు అప్పుడు వస్తారా మీరు నాకు తెలుసు ప్రయోజనం నిజానికి వాస్తవానికి కూడా అలాగే ఎందుకంటే వాడు జపాన్లో ఉన్నాడు జపాన్ నుంచి రావాలా రావాలంటే పైగా అదే సమయానికి ఏమైంది వాడికి ఏదో చేంజ్ అవ్వచ్చు ఉద్యోగం చేంజ్ అవ్వరు సో ఉన్నదంతా సర్దుకొని అవి చేయాలి ఉన్నదంతా సర్దుకుని చెయ్యాలంటే లైట్ దొరకాలి ఆ సర్దుకు రావాలి ప్లస్ ఇంకోటి అక్కడ ఏంటి అన్ని ఫర్నిష్డే ఫర్నిష్ డే ఇస్తాడు ఫర్నిష్ డే అప్పజెప్పాలి అగ్రిమెంట్ ప్రకారం వాడి కాంట్రాక్ట్ ప్రకారం వాడికి చెల్లించవలసినవన్నీ చెల్లించాలి క్లీన్ చేయడానికి వాడు ఎంతో తీసుకుంటాట లక్షన్నర ఎందులో జపాన్ క్యారీల వాడు వచ్చి క్లీన్ చేసే వరకు వీడు వెయిట్ చేయండి పైగా నువ్వు వదిలేస కంట్రీని వదిలేసి వచ్చేసేటప్పుడు నీకు ఏమంటారు వాడు బిలాంగింగ్స్ చెక్కింగ్ అవన్నీ కదా విడిపించుకోవాల్సిన సందర్భాలు ఎక్కువ ఉంటాయి అవన్నీ శాంతం వచ్చేటప్పటికి నాలుగు రోజులు ఐదు రోజులు పట్టేస్తా ఇట్లా నేనేమంటానంటే మనం ఎందుకు ఎక్కడో మనం ఏమిటో ఎక్కడో వెళ్ళిపోతున్నాం సమ్మేరు పోయారు పోయింది ఉన్న జానుడి పొట్ట పోషించుకోవడానికి అఖండ భారతదేశం తాలేదా చాలేదు తల్లేదు కాబట్టి ఇక వాళ్ళ తరంలో ఉపాధి ఎక్కడ సంపాదించేవాళ్ళు ఉన్న ఊళ్ళో సంపాదించేవాళ్ళు ఉన్న ఊళ్ళో ఉపాధి సంపాదించలేకపోతే అప్పుడు తెరివి తక్కువ వాడిగా లెక్కగట్టేవాళ్ళు తెలుసా ఊరు దాటి బయటకెడితే ఉపాధి కోసం ఎరా మన ఊళ్ళో చాలేదా నీకు అని డైరెక్ట్గా అడిగేవాళ్ళు ఆ తరంలో ఏమన్నా ఉన్నా కదా బ్రాహ్మడు ఒకవేళ పొరపాటున స్మార్థానికి కనుక పక్క ఊరికి వెళ్ళి చెప్పొస్తే ఆయన అడిగేవాళ్ళు ఏమయ్యా నీకు మన ఊరు చాలలేదా అని ఊళ్ళో పెద్ద మనుషులు అడిగేవాళ్ళు ఈ ఊరు చాలేదా నీకు పక్క ఊరికి వెళ్ళేవాడు అంటే పోషించలేకపోయావని నామో నామోషిగా బాధపడేవాళ్ళు అన్నమాట ఒక ఊరు అన్నాక ఆ ఊరికి బ్రాహ్మడు ఉండాలి వైద్యుడు ఉండాలి ఆ ఊరికి అన్ని అవసరాలు తీర్చే సందర్భాలన్నీ కలిసి ఉండాలి పశువులు చనిపోతే తీసుకెళ్ళి కుడిచిపెట్టే మిరాశిదారులు ఉండాలి ఇలా అన్నీ అమర్చుకునేవాడు ప్రతి ఊరికి కూడా ఆ ఊరు ఏ అవసరం కోసం బయట ఊరికి వెళ్ళకూడదు మరి ఇప్పుడు ఆ వ్యవస్థ బాగుందే నీ వ్యవస్థ బాగుంది పొట్ట చేత అమెరికా ఆస్ట్రేలియా ఆఫ్రికా ఆకారం మీద ఉన్న ఆ దేశాలని తిరిగేసాం మరి ఇప్పుడు కారణం ఏమిటంటే ఆ చదువుకి ఈ ఊళ్ళో ఉద్యోగం సంపాదించడం కుదరదు చిక్కి ఇప్పుడు చదువుకున్న అప్పుడు జీవితంలో రెండు సందర్భాలు అవసరం నిన్ను వెతుక్కుంటూ రావడం నువ్వు అవసరాన్ని వెతుక్కుంటే ఆడట నువ్వేం మార్చగలవా మార్చలేవు కదా ఎందుకని నువ్వు చదువుకుని చదువుని తీసేయలేవు చేతో తీసిపడేసేది కాదు దొరికిన ఉద్యోగానికి చదువుకోగలవా సర్దుకో ఇప్పుడు ఏమయ్యావు సర్కస్ పెరిగింది ఆ తరంలో సర్కస్ తక్కువ మా తరం కాబట్టి నేను నేను అసలు ఏదైతే ఏదైనా మా చిన్నప్పుడే చెప్పాను నాయన జానడు పట్ట నువ్వెంత కష్టపడ్డా అదే పిడిగాడు అన్నా మెరుగు బంగారం తినలేదు తినగలరా రాజాధిరాజయ్య అరుగు బంగారము మెంగడోయి పండి అన్నమే కాదు అంటే కాదా మరి దేనికి పెరిగెట్టావు మా చిన్నప్పుడు నన్ను ఇదే ప్రశ్న వేసేవాడు ఎందుకు ఆ పొరుగు ఎక్కడికి పొరుగు ఈ బరుగు ఎక్కడికైనా ప్రశ్న వేసుకోమనేవాడు ఈ బరుగు ఎక్కడికి ఎండ్ పాయింట్ ఇంకా ప్రపంచంలో ఏడు వందల దేశాలు ఉన్నాయనుకో ఏడు వందల దేశాలే తిరిగి వచ్చేసావు అప్పుడేమన్నా మారిందా మారలే వాళ్ళు ఏమైనా కొమాల వృద్ధాప్యాలు మారలే ఆహార నిద్రాభయమైదనాలు మారలే నిరణ మరణాలు మారలే ఇవి ఏమైనా మారినాయా నేచురల్ ఎఫెక్ట్స్ ఏవి కూడా మరి ఏం ఇవాళ అందరూ అంటున్నారు కదా ఓ ప్రపంచ చాలా మారిపోయిందండి బాబు ఏం నాకు ఒకసారి చెప్పండి వాళ్ళ తరంలో ఏం లేం లేవు మీ తరంలో ఏం వచ్చినాయి ఏం లేదు నన్ను అడిగితే నువ్వు మానసికంగా చేసే సర్కస్ పెరిగిపోయి మానసికంగా చేసే సర్కస్ పెరిగిపోయిందే తప్ప మిగిలివే మారినాయి భూమి ఎంత ఉందండి ఏమీ మారలే వాళ్ళ తరంలో ఎలా పంటలు పండించామో ఇప్పుడు అలాగే పంటలు పండిస్తాం అగ్రికల్చర్ సెక్టర్ అన్న మారిట ఏం పోనీ ఆ తరంలో వ్యాధులు ఎక్కువనే ఈ తరంలో ఎక్కువనే ఎందుక మరి ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యవంతులుగా ఉన్నారా ఈ తరం ఆరోగ్యవంతులుగా ఉన్నారా ఎవరు ఎక్కువ మందిలో ఉన్నారు మరి వాళ్ళే బాగున్నారు నేనేమన్నానంటే మన నీడ్స్ని మనం సక్రమంగా బైఫర్ గైడ్ చేసుకుని ఫిజికల్ రియలాజికల్ సైకలాజికల్ స్పిరిచువల్ మనిషికి నాలుగు రకాల అవసరాలు ఉన్నాయి ఈ నాలుగు అవసరాలని ఎలా మనం ఫుల్ఫిల్ చేస్తున్నాం చేయాలక్కర్లేదా నా జీవితం ధైన్యం అయింది ఐ హడ్ మై గోల్ నేను ఎందుకు పుట్టానో అది సాటిస్ఫై అయింది ఎప్పుడు చెప్పగలవు ఫిజికల్ నీడీ సాటిస్ఫైడ్ ఏమిటి ఫిజికల్ నీడు ఆహార నిద్రా భయం అయిన ఒకటే మాట ఒకటే సూత్రంలో చెప్పేశారు నాయన జీవితం మొత్తం అంతా ఈ నాలుగే ఉంటాయి ఆహారం నిద్ర మరణ భయం పునరుత్పత్తి ఇవే నాలుగు అంశాలు ఫినిష్ సర్వ జీవులకెల్లా ఏక సూత్రము ఒకటి ఏమిటి ఆకలి నిద్ర మరణ భయము పునరుత్పత్తి జీవులకెళ్ళ సాటి జీవులకెల్లా సాటి నీకేను అనివారి నుంచి మనిషి వరకు నువ్వు ఎన్ని జీవులన్నో లెక్కేసుకో జీవులకెల్లా సాటి ఇదే ఒక సూత్రం పో అయిపోయింది ఫినిష్ ఫిజికల్ గ్రౌండ్ మొత్తం అంతా మొత్తం ఒక సూత్రంలో చెప్పేశాను అయిపోయింటా ఇంకేం చేస్తాను అయిపోయింది ఫిజికల్ అయిపోయింది ఫిజియలాజికల్ వాట్ ఈజ్ ఫిజియలాజికల్ ఫిజియలాజికల్ అంటే ఏమిటి ప్రియం అప్రియం నాకు ఇది ఇష్టం నాకు అది ఇష్టం లేదు ఓ ప్రపంచం తయారైంది మళ్ళీ ప్రియాప్రియాలతో కూడిన ప్రపంచం వాడు తయారైంది ఉందా లేదా మరి దాంతో ఫిజికల్గా సంబంధం ఉందా లేదా ఫిజికల్గా ఉన్నావు కాబట్టి ప్రియాప్రియాలు వచ్చినాయి ఒట్టి ఫిజికల్గా ఉంటే సరిపోయిందా మైండ్ కూడా పనిచేయాలి అక్కడ బాడీ మైండ్ కాంప్లెక్స్ ఆ రెండు కలిపి పని చేస్తే ఫిజియోలాజికల్ అయ్యింది అవేమిటి మా వాళ్ళు ఒకటే సత్రం చెప్పారు ప్రియా అప్రియ పోవయ్యా ఒకటే మాట ఎంత తిరిగినా యథాంతుడు తిరగవలసింది నాకు ఈ తక్కువ ఇష్టమండి నాకు అది ఇష్టం అండి నాకు ఇది ఇష్టం అండి నాకు అది ఇష్టం లేదన్నా నాకు ఇష్టమండి ఓకే ప్రియా ప్రియా లీస్లో రాసుకోవడా రాసుకోవాలి నీ జీవితం మొత్తం ఎన్ని రాసినా ఎందులోకి వస్తుంది ప్రియా జండు కొన్నాయా ప్రియాప్రియాలు మేక జీవితం అంతా ఆకులే తినాలి బిర్యానీ తినడం కుదరదునాట్ పాజిబుల్ ఆకు గడ్డే తినాలి అంతేనాగా సో ప్రియా ఎవరికి వచ్చినాయి ఇప్పుడు మనిషి ఒక్కడికే వచ్చినాయి మనో వికాసం వచ్చినప్పటి నుంచి ఈ ప్రియాప్రియాలు పనిచేయడం మొదలుపెట్టి మూడేళ్లప్పుడు నీకు ప్రియాప్రియం ఉందా లేదా నాకు ఆట ఒక ఆటబొమ్మతోనే ఎక్కువ ఆడతావు ఇంకో ఆట నీకు తెలీదు నీ తల్లిదండ్రులు అడితే చెప్తారు ఒక ఆటబొమ్మతోనే ఎక్కువ ఆడతాం ఇంకొక ఆటబొమ్మ నచ్చదు నేను ఎలా పిల్లవాడు నామకరణం అయిపోయిన తర్వాత ఎందుకంటే నామకరణ కాలంలో అప్పటివరకు తల్లి చేతుల్లో ఉంటాడు నామకరణ కాలంలో ముందు తల్లి ఆ పిల్లవాడిని తండ్రికి ఇస్తుంది తండ్రికి మేనమామకి తాతయ్యకి అమ్మమ్మకి ఇట్లా వరుసగా ప్రోటోకాల్ ప్రకారం ఆ పిల్లవాడిని తిప్పి చూపడ్డారు ఎందుకు వెళ్ళలేదు ఎప్పుడు షోడసి సంస్కారాలు జరిగేటప్పుడు ఎప్పుడు దగ్గర గమనించలే ఒక్క మనిషికే ఈ షోడస్య సంస్కారాలు ఉండే మిగిలిన జంతువులకు ఉండవు ఈ ప్రియా ప్రియాలలో నుంచి బయటపడడం ఆ షోడస్ సంస్కారాలు పెట్టారు సరే చిక్కు అనమాటది ఆ చిక్కులో పడ్డవాడు ఎప్పటికీ బయటకు రాడు ఈ పిల్లవాడు ఒక ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏడుస్తాడు ఓ వ్యక్తి దగ్గరకెళ్ళినప్పుడు ఏడవడు ఏది పన్నెండు రోజుల పిల్లవాడు వాడికి ఏం తెలిసి ఇప్పుడు చాలా తెలిసివాడికి ఎవడి దగ్గర ఏడవాలో ఎవరి దగ్గర ఏడవకూడదో తెలిసివాడికి ఒక పది మంది ఉంటారు అప్పుడు అందరు కూర్చుంటారు ఆ పది మంది దగ్గరికి తీసుకెళ్తారు తీసుకెళితే వాడు కొంతమంది దగ్గర ఏడుస్తాడు కొంతమంది దగ్గర ఏడాడు దాన్ని బట్టి ఇంటి పెద్ద గ్రహిస్తాడు ఎవరెవరితో అనుకూల సంస్కారం ఉంది ఎవరెవరితో వ్యతిరేక సంస్కారం ఉంది దాన్ని బట్టి ఈ పిల్లవాడిని లెక్కేసేస్తాడు పెరిగి పెద్ద అయ్యాక వీడేమైపోతాడు వీడి స్వభావం ఏమైపోతుంది వీడి మంచి చెడులేమిటి వీడు స్వార్థపరుడు అవుతాడా త్యాగ జీవనం ఉంటాడా ఎటువంటి వాడు మరి ఎవరు తెలియని వాళ్ళు అనగా ఎందుకని వాడికి ఏం తెలియదు అని అనుకుంటున్నారా అంతా మరి వాడి లోపల సూక్ష్మ శరీరం ఇప్పుడు తేజవంతమై పనిచేస్తుంది కదా మరి దాని ప్రభావం చేత ఎవరైతే ఎత్తుకున్నారో వాళ్లలో ఉన్న సూక్ష్మ శరీరం ప్రభావితం అయ్యిందిగా కనబడుతున్న స్థూల శరీరం అనుకున్నావా ప్రియాప్రియాలు ఏమి తీసుకు పక్కకు పడేసి ఓన్లీ ఫిజికల్ బాడీ నువ్వు చదువు చెప్తావు తెల్లబోటు యువసెల్ఫ్ అంటే ఫస్ట్ చెప్పేది ప్రియాప్రియాలే అంతే కదా అరే ఇంకేం లేదు కదా మీ గురించి చెప్పబోయే అంటే ఏం చెప్తాం ఐ వుడ్ లైక్ టు బికమ్ తో మొదలు పెడతాం లైక్ టు లైక్ టు డిస్ లైక్ టునే కథ అంత మరే ఇంకేం కాబట్టి మనసు ప్రధానంగా ప్రియాప్రియ లేవు తీసుకోవాలంటే పడిపోతాం అక్కడ రోడ్డు బలవంతంగా కూర్చో ఎందుకంటే వయస్సు యొక్క ప్రభావం ఎప్పుడు ఉంటుంది వాళ్ళు ఉన్నట్టు మనం ఉండలేము అది అక్కడ ప్యాన్ ఇస్తామే జీవాన్ కార్డు ఉంటుంది మీరు కూడా ఉంటుంది జికల్ ప్రపంచమే ప్రియా ప్రియాలు అంటే వీడియో గేమ్ ఇందులో నుంచి ఈ సర్కస్ చేసేటప్పుడు నీకు తెలియకుండానే కొన్ని ఫ్యాంటసీలు ఏర్పడతాయి ఏర్పడతాయి ఈ ప్రియాప్రియాలోనివి మళ్ళీ బలమైనటువంటివి ఏర్పడతాయి ఆ బలమైనవే ఫ్యాంటసీ అంటే లైక్ డిజ్లైక్ లో నుంచి ఫ్యాంటసీ తయారవుతుంది లైక్ డిజ్లైక్ లేకపోతే ఫ్యాంటసీ అనే ప్రపంచమే తయారు కదా ఐ వాంట్ నేను ర్యాంప్ షో ర్యాంప్ వాక్ చేయాలనుకుంటాను అందరు ఎందుకనుకోవట్లా ఇట్స్ ఎ ఫ్యాంటసీ సామాన్యంగా అందరికీ అనిపించదు అది నేను మిస్ వరల్డ్ అవ్వాలి నేను మిస్టర్ యూనివర్స్ అవ్వాలి మగవాళ్ళందరికీ మిస్టర్ యూనివర్స్ అవ్వాలని అనిపించదు కొంతమందికి అనిపిస్తుంది ఇట్స్ ఎ ఫ్యాంటసీ ఈ లైక్ డిజ్లైక్ లో నుంచి మళ్ళీ ఏమైనాయి కొన్ని కొన్ని ఫిల్టర్ అయినాయి ఈ ఫిల్టర్ అయినవన్నీ చాలా బలమైన ఆ బలమైన వాటిని సాహిత్యం కోసం వాడు జీవితాన్ని కనిపెట్టాలి కాబట్టి లైట్ డిజ్ లైట్ కోసం జీవిస్తున్నావా ఫ్యాంటసీ కోసం జీవిస్తున్నావా నమస్కారం అండి చెప్పండి సార్ హైదరాబాద్లో రండి ఈ ఫ్యాంటసీ వరల్డ్ కోసమే నీ జీవితం అంతా సాగిపోతుంది ఐ వుడ్ లైక్ టు బికమ్ ఐ డాక్టర్ సరిపోలే ఐ వుడ్ లైక్ టు బికమ్ ఐ కార్డియో సర్జన్ ఇంకా ఇంకా బెటర్ అయింది ఐ వుడ్ లైక్ టు బికమ్ ఎలక్ట్రో కార్డియోపతి చేసేవాడు కూడా వాడు వాడు ఈ కార్డియాలజిస్ట్లు ఒక రెండు మంది మూడు మంది ఉంటే వాడు ఒకడు కూడా ఉన్నాడు విజయవాడ మొత్తానికి ఒకడే ఉన్నాడు ఎలక్ట్రో కార్డియో బతి చేసేవాడు కూడా ఒకటే ఉన్నాడు విజయవాడ మతానికి కార్డియో కార్డియో స్పెషలిస్ట్ రెండు మంది ఉన్నారు కానీ ఈ సమస్య వస్తే వాడు ఒకడే చేయాలి సో నేను ఆవు అదే అవుతాను ఐ వుడ్ లైక్ టు బికమ్ మిస్ యూనివర్స్ అన్నట్టే ఉంటుంది వ్యవహారం సో కాబట్టి అనుకోకూడదా నువ్వు ఆ అనుకోవడానికి ఫిజికల్ వరల్డ్కి సంబంధించిన అన్న ఫిజికల్ బాడీకి సంబంధించిందనే అన్నావాజికల్లో నుంచి సైకలాజికల్లో అది అవ్వలేదండి ఫ్యాంటసీ నెరవేరకపోతే డిప్రెషన్ ఉంటుంది ఇందువల్ల ఫ్యాంటసీ నేమైన ఒత్తిడి కలిగిస్తుంటుంది ఆపరెషన్ ఉంటుంది దానివల్ల అందుకని దాని రియాక్షన్ డిప్రెషన్ ఏదైనా సరే అణిచిపెట్టబడితే ఏమవుతావు ఏదో టైంలో బదులవు సో కాబట్టి నీకు తెలియకుండా మేమవుతారా దీవితంలో అని అడుగుతాం లేదు ఇవాడ ఐదేళ్ల పిల్లలు కూడా ఏమడుతాం ఏ మధ్య నాకు మేమవుతారా ఎత్తి కుదేస్తే మూడవుతాడు ఏమవుతాడు కానీ వాడిలో ఆ ఇన్స్టింక్ట్ ని మనం ఇంజెక్ట్ చేస్తాము యూ షుడ్ బికమ్ సంథింగ్ యూ షుడ్ బికమ్ యూ షుడ్ బికమ్ పూర్వం వీళ్ళ తరంలో ఆ ప్రశ్నలే కాబట్టి మీ తరం ప్రశ్న అడిగారండి అసలు తెలీదు ఎవరికి అసలు ఫ్యాంటసీని ఇన్స్టింగ్ చేయకూడదు అనే నియమం మా చిన్నప్పటి నియమం మాకు అలాగే తెలుసు నీకు ఫ్యాంటసీ ఉండకూడదు అది మిత్ అది భ్రాంతి అది భ్రమ నువ్వేమవ్వాలో ఇట్ ఈస్ డిసైడెడ్ ఫ్యాక్టర్ పుట్టక ముందే నువ్వేమవ్వాలో అది ఆల్రెడీ డిసైడ్ అయిపోతే ఆల్రెడీ నువ్వు నెరవేరుస్తావు అంటే ఇప్పుడు మీ తరం అప్పుకోదు ఆ తరం అప్పుకూడదు ఈ తరం అప్పుకూడదు మా తరం అప్పుకూడదు మీ తరం ఒప్పుకోదు నేను అనుకోకపోతే నేను చెయ్యకపోతే ఎలా అవుతాను నేను చెయ్యకపోతే అవను అనేది వాళ్ళ కన్ఫర్మేషన్ అయితే నేనేమంటానంటే నువ్వు చేయడం అనేది వన్ కలిసి రావచ్చిన అన్ని అంశాలు తొంభై ఇందులో ఏ ఒక్కటి కలిసి రాకపోయినా ఎక్కాలయ్యా టిక్కెట్ కట్టుకుని ఏదో డ్రోమ్ దాకా ఎలాగలదు అదా మ్యాక్సిమం చెక్ ఇన్ చెక్అట్ దాకా ఎలాగలదు ఎక్కడ ట్రావెల్ చేయడం అనేది నిజాద్దులో ఉందా అది నిజేదిలో లేదు పైలెట్ చేతిలో అంతేనా కాదా ఎన్నో కలిసి వస్తేనే నీ ఫ్లైట్ ట్రావెల్ కంప్లీట్ అవుతుంది అంతేనా కాదా కానీ ప్రజ ఏం చెప్తున్నారు నేను ఎవరికి వెళ్ళొచ్చాన ఏంటి వెళ్ళొచ్చావు ఎగిరి వెళ్ళొచ్చా యూ హైతు పంట పండిస్తే కదా నువ్వు భోజనం చేస్తుంది ఎంత నువ్వే పండించుకున్నావా భోజన విషయంలోనే మనం చేయటం లేదు సంపాదిస్తున్నాను నేను డబ్బులు సంపాదించి నేను భోజనం చేస్తున్నాను అనుకుంటున్నాడు ప్రతి వాడు రైతు డబ్బులు పనిచేస్తావు తెలియవా అవకాశం లేదు కాబట్టి సమాజంలో ఉన్న అన్ని వర్గాలు వాళ్ళ వాళ్ళ కర్తవ్యాన్ని నెరవేరిస్తేనే అందులో భాగంగా నువ్వు కూడా నీ కర్తవ్యాన్ని నెరవేర్చు ఇట్స్ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సోషల్ రోల్ ప్లే బట్ ఇట్ ఈస్ నాట్ ఫ్యాంటసీ నా జీవిత లక్ష్యం అంటే నేను అది అవ్వాలనుకున్నాను అయ్యాను పెట్టక తిప్పుడు చె ఇప్పుడు మీ తరానికి మళ్ళ డాలు సైకాలజిస్టులు మీకు ఇలా చెప్తున్నారు పిల్లలకి ఏం జపంకండి ఆయన వాళ్ళు ఏది అవ్వాలి అవుతారు మీరు ఏం జపంకండి డోంట్ ఫోర్స్ దెమ్ ఓ నష్టపోయాం ఆల్రెడీ మీ తరాన్ని ఆల్రెడీ నష్టపోయాం ఏం నష్టపోయామో చెబుతా ఎలా నష్టపోయామో ఈ ఫ్యాంటసీ వరల్డ్ లో చెప్పుకున్నటువంటి వాడు ఎప్పటికీ రియల్ వరల్డ్కి రాడు ఎందుకని అంటే వాటి యొక్క మనసు మీద నేనన్నది బలంగా పడిపోదు నేనే ఇంపార్టెంట్ నా చేతలే ఇంపార్టెంట్ నా లక్ష్యమే ఇంపార్టెంట్ మిగిలిన ప్రపంచం అంత వేస్ట్ అని ఇంపార్టెంట్ అనుకోడు వేస్ట్ అనుకుంటుంది నీకొచ్చిన మేధాశక్తి నీ పరంపర నీ తల్లిదండ్రులది కాదా వాళ్ళకి తెలియజేటలేమన్నా నీకు ఎక్కడ చూసినాయి వాళ్ళు సహకరించకుండా నీ చదువు పూర్తయింది నీ సమాజం ఏ సమాజంలో అయితే చదువుకున్నావో ఆ సమాజంలో నువ్వు లేవుగా అసలు ఎప్పుడు అవునా కాదు ఆ సమాజం అంతా సహకరించకపోతే నీ చదువు ఎట్ట అసలు నీ ప్రాథమిక విద్యాభ్యాసం ఎట పూర్తి కాబట్టి నువ్వు ఎదిగినటువంటి సమాజానికి మాత్రం తెలివి చేయటం లేని ఏం చేస్తానంటావు ఎక్కడో ఆకాశంలో కూర్చొని ఆకాశంలో ఏదో చేస్తానంట ఎట్లాది నేను చేసే పని వల్ల సమాజానికి ఏమిటి ప్రయోజనం మానవుడికి అల్టిమేట్గా రిజల్ట్ ఇదే కదా కావాల్సింది కానీ నీకేం కావాలి అల్టిమేట్గా జాబ్ సాటిస్ఫాక్షన్ కావాలి అంతే కదా అల్టిమేట్గా నువ్వు ఇంకొక మనిషికి ఉపయోగపడ్డానటువంటి పరోపకార బుద్ధి కనుక నీకు సంతృప్తి చెందకపోతే నువ్వు కోటి రూపాయలు కాదు పది కోట్ల రూపాయలు నీకు జీతం ఇచ్చినా సరే ఇప్పుడు చుక్కర్ బర్గ్ ఏం చేసలే అది మొయ్యలేనంత జీతం అది కదా ఏం చేశాడు చివరికి అలా అమ్మాయి కుట్టగానే మొదలుపెట్టాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఫేస్బుక్ నడపడం వల్ల నాకేమి సాటిస్ఫాక్షన్ రాలా ఎప్పుడొచ్చింది సాటిస్ఫాక్షన్ ఏం దీన్ని బట్టి ఏం చేస్తుంది సో ఫ్యాంటసీ వరల్డ్ అనేది నేను మురిపిస్తుంది సంతృప్తి చెందన అది ఎప్పుడు నెవరెట్ అదే నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాస్తవిక జీవనంలో ఉన్నటువంటి జీవులకు కానీ మనుషులకు కానీ నువ్వు సహాయపడ్డావు నువ్వు చేతల వల్ల అప్పుడేమై డైరెక్ట్ రిజల్ట్ కావే వెయిట్ చేయక్క కొన్నా రోజు మీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు మేము మా ఆవు మొన్న బిడ్డ చూసేవాళ్ళు ఆవు తౌడు ఏదైనా వేసామనుకో నీకేమి నష్టం ఇన్వెస్ట్మెంట్స్ ఎవరు వాళ్ళ తరంలో ఇలాగే చేసేవాళ్ళు ఏం పెద్ద పెద్ద పనులు ఏం చేస్తారు వాళ్ళు ఏమి కొండలేం పిండి నలుగురు పిల్లల్ని అన్నారు మంచి వాళ్ళుగా తీర్చు గొప్పవాడికి మంచివాడికి తేడా ఏంటి గొప్పవాడికి మంచివాడికి తేడా మనిషి గొప్పవాడవాలా మంచివాడు అవ్వాలా అని ఈ తరం అంటారు ఈ తరం అంట అదే కదా చెప్తాను ఈ తరం గొప్పవాడవ్వాలని అంటారు గొప్పకి ఎప్పుడు ఫ్యాంటసీ అనమాట గొప్పకి ఫ్యాంటసీ ఉంటుంది దానికి ఫ్యాంటసీ ఆధారం దానికి వేరే గేమ్ ఉండదు ఇది గొప్పని ఎవరు చెప్పారయ్యా ఇది గొప్పని ఎవరు చెప్పారు నేనే చెప్పాను బికాస్ ఐ హక్ట్ ఫేస్బుక్ లేని కాలంలో వాళ్ళ తరం వెళ్ళలేదు మీ తరంలో ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ ల్యాండ్ లైన్ అది కూడా అది కూడా ఊరికి ఒకటే ఉండేది కాయిన్ బాక్స్ లేకపోతే ఒక కాలంలో చివరి చివరి దశలోకి వచ్చినాక వచ్చేసినాయి మరి ఇప్పుడు అప్పుడు జీవితం నడవలేదా ఏం మనుషులకు ఏం ఇబ్బంది రాలే ఇప్పుడు నిజంగా మొబైల్స్ వచ్చినాక కష్టాలు వచ్చిన వాళ్ళు ఆ తరం వాళ్ళు ఎందుకనండి అందరు వస్తారు ఎదురుకుంటూ ఉంటారు అందరు ఎవరు మొబైల్లో పడతారు మనుషులు మాట్లాడుకోరు అంతే అంతే అదేంటంటే మేము ఫోన్లో మాట్లాడుతున్నాం కదా అంటారా ఫోన్లో మాట్లాడటం మనిషి మాట్లాడే ఫేస్ టు ఫేస్ మాట్లాడడం తేడా లేదా దేనికి సరిపోతుంది నీ జాబ్ ఫీల్డ్ వరకు సరిపోవాలి నీ పర్సనల్ ఫీల్డ్కి వచ్చేటప్పటికి ఫోన్ సరిపోదుగా అవునా కదా ఎందుకని ఎమోషనల్ ఎక్స్చేంజ్ ఉంది ఇక్కడ ఎమోషనల్ బిహేవియర్ బ్యాటర్న్ ఎక్స్చేంజ్ ఉంది ఇక్కడ ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నాయి అక్కడ ఓన్లీ ఇన్ఫర్మేషన్ వచ్చావా పోయావా అంతే కదండి ఎప్పు డిపో అందులో ఏముండదు వస్తావా ఎప్ప అంటాడు పోతావా ఎప్ప అంటాడు చూడ అంతకుమించి అందులో ఏముంది అక్కడ ఏం లేదు కదా ఇన్ఫర్మేషన్ అంతకుమ లేదమ్మ అయితే మీ బిజినెస్ డీల్స్ అయినటువంటి డేటా ఎచ్చిపుచ్చుకోవడం ఉంది అంతే తప్ప అక్కడ ఎమోషనల్ బిహేవియర్లో చేంజింగ్ ప్యాటర్న్ లేదు కాక ఒకవేళ అక్కడ కనుక ఎమోషనల్గా ఫీల్ అయ్యాము వాడు ఏమంటాడు యూఆర్ ఇమేజ్ చూర్ యూఆర్ నాట్ ప్రొఫెషనల్ అంటే నాట్ సూటబుల్ అవునాగా ఎందుకని చాలా ఇమ్మచ్చా నువ్వు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నావు ఇందులో ఏమి తినది ఐ థింగ్ అవునా షేర్ మార్కెట్ ఉంటుందండి ఎన్ని గంటల్లో లేస్తుంది ఎన్ని గంటల్లో పడిపోతుంది అవునా పడిపోతా ఉంటది చేస్తాను ఎందుకు పడిపోయిందో ఎందుకు లేచిందో కానీ ఆయన నమ్మారా అన్నారా ఏమి లేదు ఎనీ ప్రొడక్ట్ ఎక్స్చేంజ్ కానీ లక్షల కోట్ల రూపాయలు విడితలకాయ వాడికి వాడి తలకాయ షేర్ మార్కెట్ వ్యాపారం చేసి వాడి యొక్క తెలివితే అంతసేపు ఎలా ఉంటాయి షేర్ మార్కెట్ లో యాభై లక్షలు సంపాదించాను అండి రెండు సంవత్సరాల్లో సంపాదిస్తావు నేను యాభై లక్షలు సంపాదించలేనండి నేను షేర్ మార్కెట్ చేయాలి అదేంటి యాభై లక్షలుంటే ఏదైనా చేయొచ్చు జీవితంలో ఏం చేస్తావా ఏం చేస్తావా మా తర మా ప్రేస్ మా మా బేస్మెంట్ మీద వచ్చిన వాళ్ళు మేమే అడుగుతున్నాం మీకు అఖండమైన మేధా శక్కుంది నీకు అన్నీ వచ్చు కదా నువ్వు ఆన్లైన్లో ట్రేడింగ్ చేయగలుగుతావు ఏదైనా చేయగలుగుతావు నీకు అంత టిప్స్ మీద నీకు అన్న తెలుచా ఎందుకు ధర్మా ధర్మాలతో సరిచినిజికల్ రియలాజికల్ సైకలాజికల్ ఈ మూడింటిని నియమించేది ధర్మం ఒక కట్టుబాటుకి ఒక ఒక డిసిప్లిన్ లోపడి పనిచేయాలి మూడు దాని ఇష్టం వచ్చినట్టు పోతే ప్రతివాడు హంత కూడా అవతారు would like to fulfill my fantasy fantasy fantasy by by killing others. <laughs> <laughs> Adhi Almost uh, by, uh, another years we will see an Islamic Islamic world world not state Islamic world. because many countries lo 60% population ముస్లింస్ ఉన్నారు యూరోపియన్ కంట్రీస్లో కానీ రష్యాలో కానీ చాలా దేశాలలో ఇప్పుడు ముస్లిం పాపులేషన్ రైజ్ అయిపోయింది ఎంత రైజ్ అయిందంటే సిక్స్టీ పర్సెంట్కి రైజ్ అయింది విత్న్ హండ్రెడ్ ఇయర్స్ వీ విల్ సి ఎవ్రీవేర్ ఇస్లాం అప్పుడు ఆ రిలీజియనే పరిపాలిస్తుంది మిగిలిన వాళ్ళు మైనార్టీ అయిపోతారు అప్పుడు న్యాచురల్గా మీరు వరకా వేసుకోవాల్సిందే తినా కాదా మేము అప్పుడు ఏం చేస్తావు పెద్ద ఫిట్నేస్తుంది సర్వైవల్ పోరాటం వల్ల మళ్ళీ వాళ్ళ తరం ముందు వాళ్ళు పది మందిని కన్నారా లేదా మీ తరం మీ అమ్మగారు వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఇంట్లో ఖచ్చితంగా ఐదుగురు ఆరుగురు పది మంది పిల్లల్ని అనేవాళ్ళు ఒక తరం మారింది వీళ్ళ తరానికి వచ్చేవాడు కొద్దిగా లేదు వీళ్ళ మీ తరానికి వచ్చేవాడు మరీ లిమిటాయి అవునా కదా ఒక నాలుగు తరాల్లో ఈ మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి అందుకని ఎవరి గురించి అయినా ఏదైనా తెలుసుకోవాలంటే అడేడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలిరా అనేవాడు అంటే అర్థం ఏంటి నీ అంగ బలం నీ అర్థ నీ ఫ్యాంటసీ వర్డ్ నీ సైకలాజికల్ వర్డ్ నీ వ్యవహారాలు మొత్తం తెలిసిపోతాయి అడేటి తరాలు ఇటేడు తరాలు చూస్తే ఎన్ని వేరెలున్నాయో కూడా తెలిసిపోతుంది అంతేనా కాదు ఎవరైనా అయిపోతే ఇంబ్యాలెన్స్ రావట్లేదు ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఏమైపోతావు డిప్రెషన్ ఆపరేషన్ ఏదో కూడా ఉంటుంది అక్కడ వస్తే ఆటోమేటిక్గా నాచురల్గా ఎడిక్ట్ అయిపోతుంది అంటే ఏం లేదు అడిక్ట్ అయిపోవడం వేరే ఇంకేమి సందసందికి మెడికల్ షాప్లో ఎలా వచ్చినాయో సందసందికి కూడా అలాగే వచ్చినాయి అడిక్షన్ విదేశాలలో ఎడిక్షన్ ఉన్నది కూడా లేదుగా నీటి కింద మార్చేసిన దాన్ని నీట్ ఎందుకని ధర్మం అనే చట్టంలో నుంచి నీట్స్ బయటకు వచ్చేస్తాయి భోజనం చేయడం ధర్మమా అవసరమా అవసరం మందు కొట్టడం ధర్మం అనే చట్టంలో ఉంది ఇంకా అదే ధర్మం అనే చట్టంలో అవసరంలో పడేసాం ఏమైనా ఇప్పుడు భోజనం అది కూడా అంతేనా మరి అప్పుడు ఏమయ్యావు ధర్మాధర్మాలనే చట్టం కుచించుకుపోవాలప్పుడు హ్యూమన్ బిహేవియర్ ప్యాటర్నే మారిపోయా ఎన్నికని ధర్మాధర్మాలు ప్రసక్తి పెట్టవలసి వచ్చిందంటే నీ బిహేవియర్ ప్యాటర్ను నువ్వు సమాజం రెండు ఉన్నాయా లేదా బిహేవియర్లు ఈ రెండు కంజీనియల్గా ఉండాలంటే ధర్మం నువ్వు బాగుండాలి సమాజం బాగుండాలి ఇది ధర్మం అంటే ధర్మం అంటే ఎక్కడైనా సరే భారతదేశంలో ఇది ధర్మం అండి అన్నాడంటే దానివల్ల నువ్వు బాగుంటావు నీ సమాజం కూడా బాగుంటుంది అని అర్థం అది అలా డైరెక్ట్గా చెప్పకుండా అందరికీ నరనరాల్లో భారతదేశంలోనూ ఆసైతే హిమాచలం ఎవడన్నా ఎక్కడనే ముట్టుకోయ్ ఇది ధర్మం అంటాడంటే ఈ ధర్మం అన్నమాట ఒక భారతదేశంలో మాత్రమే వినియోగంలో మిగిలిన దగ్గర వినియోగంలో డా ఒక్కటే చెప్తుంది ధర్మాధర్మ విచక్షణ సో మానవుడు నేర్చుకోవాల్సిన మట్టమది విచక్షణ ఏది ధర్మం ఏది అధర్మం స్పిరిచువల్ నీడ్ దీంతో మొదలవుతుంది పుట్టిన బిడ్డని తల్లి చూడాలా చూడక్కర్లేదు బెట్ బెట్ ఆ పిల్లవాడిని చూడమని తల్లి చూడకపోతే ఏమైంది తల్లి సో వాట్ అనుకుందా ఏమైపోర్మం పోయిందో చూడవలసిందే మేమని చేసాం ధర్మం పిల్లలు ఆలనా పాలనా తండ్రి చూడాలా అక్కర్లేదు పదహారేళ్ళు దాడితే అమెరికా సమాజంలో వాళ్ళు చూడడం వాళ్ళు పెట్టుకున్నారట నియమం మనం మనం పెట్టడం మనం పోయేంత తల్లి తండ్రి పోయేంత తల్లి తండ్రి అలా స్థానం ఏం తండ్రికి ఎనభై ఏళ్ళు వచ్చేయండి పిల్లాడికి అరవై ఏళ్ళు వచ్చేయండి ఇద్దరు రిటైర్డే అయితే అయితే మారిపోద్ది ఏమన్నా మారదు కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పాము మాతృ జీవిత కాలం ఒప్పుకోవాల్సినవి నాలుగున్నాయి నాయన మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ధర్మం వీటితో మొదలుపెట్టాడు ధర్మానికి నిర్వచనం ఏమిటి ఎందుక మొదటి నిర్వచనం దేవోభవాన్ని ఎన్ని బట్ ఎందుకు దైవంగా చూడాలి తల్లి తండ్రి గురువు అతిథిని దైవంగానే ఎందుకు చూడాలి ఇంకేమైనా అనొచ్చుగా ఇంకేమైనా అనొచ్చుగా దైవంగానే ఎందుకు అనాలి ఇంకేమైనా అనొచ్చుగా దివి భూవి ఈ రెండు సంస్కృత శబ్దాలు తెలుగు శబ్దాలు కావాలి దివి భూవి దివి అంటే ఏంటి అంటే నీ జనన మరణాలతో అవి మారం నీ జనన మరణాల మధ్య అవి మారని దివి నీ జనన మరణాల మధ్యలో మారిపోతాయి అవన్నీ భూవి భవము ఓ పట్టుచారు అన్నావు మారిపోతే మారిపోతా ఇల్లు పెట్టావు ఎనీ మ్యాన్ మేడ్ థింగ్ ఏమైపోతాయి మారిపోతే అవన్నీ భావం భూమి భవ్యం ఇవన్నీ ఏవి దివ్యము సూర్యుడు నువ్వు ముందు ఉన్నాడు నువ్వు ఎన్నిసార్లు పుట్టిపోయినా వాడుంటాడు కాబట్టి అది దివి భూదేవి వరుణదేవుడు గాల్దేవుడు వాయుదేవుడు అగ్నిదేవుడు పంచభూతాలన్నీ దివి అర్థమైనా సో ఈ దివి అన్న శబ్దంతో జోడించినవన్నీ ఏంటి దివ్యము దైవము అవి ఎప్పుడు ఉంటాయరా బాబు నీ జనన మరణాల మారవు అర్థమైనా పుట్టగానే తల్లి చనిపోయిందండి ఇప్పుడు వాడు అలాంటి సందర్భాలు ఎవరు జీవితాలు ఉంటాయి మరి ఇప్పుడు వాడు ఏం చేయాలి ఎవరు అడగాలి ధర్మం చెప్పిన ధర్మం అప్పుడు ధర్మం శ్రీలోకి వచ్చింది కుటుంబం అందరూ కలిసి మీటింగ్ పెట్టారు పిల్లవాడు అక్కడ ఉన్నాడు తల్లిదారిపోయాడు ఎవరు చూడాలి ఎవరు చూడాలి తండ్రికి చేత కాదుగా ఆ పుట్టిన పిల్లవాడిని చూడటం తండ్రికి చేత కాదుగా ఈనేబుల్ అనేబుల్ కాదు ఇనేబుల్ వాడు వాడు యూజ్లెస్ అప్పుడు ఆ పిల్లవాడు ఏదో మూడేళ్ళు దాడితేనే తప్ప ఈ తండ్రికి వల్ల ఏమవ మూడేళ్ల వరకు కూడా తల్లి మీద ఆధారపడవలసినేవాడు ఇక్కడ తండ్రి ఆడించడానికి ఆడబొమ్మగా పనికి వస్తాడు తప్ప మూడేళ్ల వరకు మూడేళ్ల వరకు తండ్రి పాత్ర ఏవీ లేదు జీరో ఎవరు చెప్పారు ధర్మం ఇది దిస్ఈస్ కాల్ డాక్టరీ క్రైస్తవులు చెప్తున్నారే మాకు నిబంధన గ్రంథం ఉంది నేను నిబంధన గ్రంథం దైవాక్యం మేరకే చెప్తా మనకు కూడా ఉన్నాయి స్మృతులు వాటిని ఏమన్నారు స్మృతి మానవుడు జీవించాలి నేను చెప్పేనంత స్మృతి ప్రతి మహర్షి కూడా వాళ్ళు జీవిత కాలంలో వాళ్ళు ఎలా జీవించారో సమాజాన్ని ఎలా జీవిస్తే బాగుపడుతుందని తేల్చారో వాళ్ళు వాళ్ళు స్మృతులు రాశారు పరాసర స్మృతి మనుస్మృతి గౌతమ స్మృతి ఇట్లా యాజ్ఞావల్క్య స్మృతి ఇట్లా ఈ ప్రతి మహర్షి కూడాను వాళ్ళ వాళ్ళ జీవన కాలంలో వాళ్ళకు వాళ్ళకి మనలాగా ఆయుర్దాయం తక్కువ కలిసి ఏళ్ళు అరవై ఏళ్ళు జీవించిన వాళ్ళు కాదు వాళ్ళంతా కూడా కనీసం ఒక ఏళ్ళు వెయ్యి ఏళ్ళు పన్నెండు ఏళ్ళు రెండు ఏళ్ళు ఇటా ఆయుర్దాయం జీవించినటువంటి మహర్షులు వాళ్ళకు కొన్ని తరాల్ని గమనించారన్నమాట వాళ్ళ కళ్ళ ముందే ఏడు తరాలు ఎనిమిది తరాలు పోవడం చూశారు ఏడు ఎనిమిది తరాల్లో జరగిన సంఘటనలు ఏం జరుగుతాయి మానవులకి పెద్దగా ఏం జరగవు ఆల్మోస్ట్ అలా అన్ని రికర్ వాళ్ళు అలా పరిశీలించి దాన్ని ఆ డాక్టర్కి ప్రిపేర్ చేస్తారు ఇదిగో ఈ సమస్య ఇలాగే చెయ్యాలి మానవుడు టిప్స్ చేసి బైబిల్లో మొత్తం అంతా చూస్తే టెన్ పర్సెంట్ కూడా యేసు ప్రభు చెప్పరా ఆయన దగ్గర ఉన్న అనుయాయులు ఉన్నారే పన్నెండు మంది శిష్యులు ఈ పన్నెండు మంది శిష్యులు బయట ప్రవచనాలు బయట చెప్పారు ఆయన చెప్పిన ఆయన దగ్గర కొంచిన జ్ఞానాన్ని బట్టి ప్రపంచం అంతా తిరిగి చెప్పారు ఆ పత్రికలే ఉంటాయి అన్ని అర్థమైందా యేసు ప్రభు కూడా ఉండదు ఆ పుస్తకం ప్రపంచాన్ని శాసిస్తోంది అనా కదా ఎందుకని ఏడు వందల యాభై కోట్ల మంది మానవులు ఉంటే క్రిస్టియన్లు ఎంతమంది మోర్ దాన్ ఫిఫ్టీ క్రిస్టియన్స్ ఉన్నారు అంటే ఒక రకంగా నాలుగు కోట్ల మంది మానవులు ఒక పుస్తకాన్ని పాలి సింగిల్ బుక్ అందరికీ అదే అది ఓల్డ్ టెస్ట్మెంట్ అవన్నీ న్యూ టెస్ట్మెంట్ మరి అలాంటి ధర్మగ్రంథ డాక్టర్స్ మన దేశంలో ఎంతమంది మహర్షులు వచ్చారో అంతమంది మహర్షులు అన్ని డాక్టర్లు రాశారు పైగా ఒకరు చెప్పింది ఒకరికి ఎప్పుడు విరోధం రాకుండా అటువైనా బైబిల్ వ్యాఖ్యానాలు ఒకటి చెప్పింది ఒకటి అసలు పసగే పసగదు అది ఒళ్ళు చెబితే ఒళ్ళు చెబుతాడు కానీ భారతదేశంలో అలా లేదు దిర్ ఇస్ నో కాంట్రడిక్షన్ కాంట్రడిక్షన్ అనేది తర్వాత కలిపి చాలా అన్నమాట ఎందుకని మనిషిని మనిషిగా చూడలేకపోతున్నాం మావాడు నావాడు రెండు పరిమితులు వచ్చాయన్న ఏంటది మావాడు నావాడు నావాడు అంటే కుటుంబం అన్నమాడు మావాడు అంటే సమాజం పరిమితులు ఏర్పడుతున్నారు వైష్ణవులు వేరే శైవులు వేరే శాక్తీయులు వేరే గాణాపత్యం వేరే సౌరం వేరే ఆగ్నే అగ్ని ఉపాసించేవాడు వేరే ఇట్లా రకరకాల ఉపాసనా ధర్మాలను అనుసరించి ఆయా వ్యాఖ్యానాలు కుట్టించుకున్నావు దేవుడు ఒకడైనా కాదు పంచభూతాలు ఏం మారలేదు వేదవ్యాసుల కాలం నుంచి ఆ పంచభూతాలు అలాగే ఉన్నాయి ఏం మారినాయా ఏం మారలేదు ఇప్పుడు స్పిరిచువల్ నీళ్ళు ఎంటర్ అయ్యే కొద్ది ఇప్పుడు ఏమైనా ఇప్పుడు మిగిలిన మూడు చిన్నవైపోలే వరకే తెలుసుకుని ఆగిపోయావే ఆ ధర్మం జోలికి వెళ్ళలే అప్పుడు ఏమైపోయావు అబ్బో ఆ మిస్టర్ యూనివర్స్ అవడమే ప్రపంచంలో విశేషం లేదు మిస్టర్ యూనివర్స్ అవడమే ధర్మం జోలికి వచ్చావు అప్పుడేమైనా ఇవే నువ్వు మిస్టర్ యూనివర్స్ అయ్యావు కదా ఆ సమాజాన్ని కాపాడు వెళ్ళి నా చేత కదండి నా చేత కదండి అండి ప్రయోజనం ఉంది మరిగా అర్థం లేదుగా ధర్మాన్ని పరిరక్షించడానికి నీకు అది ఉపయోగపడనప్పుడు ఆ బలం వల్ల ఏమిటి నీకు బుద్ధి బలమే కావచ్చు శారీరక బలమే కావచ్చు మథాశక్తే కావచ్చు ఏదైనా దేనికి ఉపయోగపడాలన్నవారు మన వాళ్ళంతా నీకు మేలుదే కలిగించేది ఉండాలి నీకు క్షేమకరమే ఉండాలి సమాజానికి కూడా క్షేమకరం సరే సకల మానవాడికి క్షేమకరం ఏమైనా ఉంది వీడు వాడని తేడా లేదు క్రీస్తుని నమ్మని క్రిస్టియన్ అయ్యే అవకాశం ఉంది ఖురాన్ ముస్లిం అయ్యే అవకాశం కాబట్టి ఆయా మతములు ఏవైతే ఉన్నాయో ఆ మత గ్రంథాలు కాని ప్రవక్తల్ని కాని నువ్వు భగవంతుడు కాదంటే ఆయా మతాల ఆ మతాలకు సంబంధించిన వాడు అయ్యే అవకాశం ఉందా నాస్తికుడు హిందూ అవచేడు లేడనేవాడు హిందు అవచ్చ మేమే చెప్పాము ఒరే బాబు ఫ్యాంటసీ వరల్డ్ నుంచి నువ్వు ధర్మం అనేదానికి షిఫ్ట్ ఓవర్ అయ్యేటప్పుడు నీకు గుర్ర పని చేయదురా బాబు అప్పుడు నీకు భౌతిక ప్రపంచమే కనపడుతుంది కాబట్టి హేతువాదం వరకే నీ బుద్ధి పనిచేస్తుంది కాబట్టి నీ విజన్ విశాలం అవ్వలేదు కాబట్టి నీకేమనిపిస్తుంది కంచం మంచం సత్యం అనిపిస్తుంది అంతకుమించి ఏముంది నాస్తికత్వం అంటే ఏముందండి కంచం మంచం ఎవడు కాదన్నాడు ఇప్పుడు ఎవరేం నేను ప్రతి వాడికి కంచం మాంసం వాడు పుడుతూనే కంచం మాంసం వచ్చిన వాడికి ఏం తేడా వచ్చిన ఇప్పుడు తేడా రాలా నీకు జాతర అయితే నీ చుట్టుపక్కల పెద్ద మందికి లేదంటే వాళ్ళని ఉపయోగ పెట్టుకుంటాం దీనికి ఎవడు కావాలి ఇంకేం అవసరం లేదు ఎప్పుడు వచ్చింది సమస్య నీకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అప్పుడేం చేస్తాం అడగాలి కాబట్టి ఆఫ్ ఇట్ అప్పుడేమవుతావు అప్పుడు ఇతరుల మీద ఆధారపడలే వాడు ఎందుకు చేయాలి అప్పుడు నీకు వాడు ఎందుకు చేయాలి ధర్మం అప్పుడు వచ్చింది ధర్మం చేయాలి రావాడు కష్టంలో ఉన్నాడు కదా మనం ఆదుకోకపోతే ఇప్పుడు ఎట్లా ధర్మం కదా సాటి మానవుడికి సహాయం చేయడం ధర్మం కదా ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు స్మృతులు చెప్పినాయి నువ్వు ఎన్ని అయితే ధర్మం అని అంటున్నావో ఈ ధర్మం అన్న పేరు మీద ఆశేత హిమాచలం చెప్పి తెలుసు ఏమీ చదువుకుని వాడికి కూడా తెలుసు ఏది ధర్మమో ఏది కాదో భారతదేశం వాడు చదువుకోకర్లా అదేనా నువ్వు పిహెచ్డీ చదివినా బైబిల్ చదవకపోతే నీకేమీ తెలియదు వాడు అక్కడ ఒప్పుకో కానీ మన దగ్గర కాదు నిరక్షర కుక్ష అయినా జీవించే జీవన విధానంలోనే వాడికి ఏది ధర్మమో ఏ విధ అధర్మము స్పష్టంగా బోధపడిపోతుంది వాడికి చదువు అవసరం అది అంటే మన జీవన విధానమే నీకు అసలు ఆ ఫ్యాంటసీ వరల్డ్ దాటించేస్తున్నాను దాటించి ఎత్తి అవతలేసేస్తున్నా ఫిజికల్ వరల్డ్ నీకు వాటికి అందరికీ ఒకటి ఫిజియలాజికల్ ప్రియం అప్రియం అందరికీ ఒకటి ప్రాబ్లం ఎవరితో వచ్చింది ఇప్పుడు నీకు ఫ్యాంటసీ వరల్డ్తోనే వచ్చింది తగాదా అందుకని భారతీయ జీవన విధానం ఏం చెప్పిందంటే వీళ్ళు అసలు ఎత్తి అవతలేసి ఇప్పుడు పుడుతున్న పుట్టినప్పటి నుంచి ధర్మం ఏదో అధర్మం ఏదో చెప్పడం మొదలుపెట్టివాడి ఇది ధర్మం నాయనా ఇది ధర్మం నాయనా ఇది ధర్మం నాయనా అని బోధించు అప్పుడేమైంది వాడు లైఫ్ టైం అదే ప్రాక్టీస్ చేస్తాడు ప్రాక్టీస్ చేస్తే వాడికి క్షేమకరం సమాజానికి క్షేమకరం అప్పుడు నష్టం రాలేదు ఎవరికి అర్థమైంది ఇప్పుడు కాబట్టి ధర్మం వల్ల ఇరు పక్షాలలో కూడా సంయమనము సమన్వయము క్షయము మూడు పోషించబడుతున్నాయి సంయమనము సమన్వయము క్షయం ఎందుకు సంయమనంగా ఉండాలి మనిషి రే మనిషి ఒక్కడే సంయమనంగా ఉండగలడు కాబట్టి అంటున్నాను ఏంటి మిల్గూలు ఆనాడు చెప్పేవాడు సంయమనం సంయమీ అన్నది సంస్కృత శబ్దం అంటే తెలివిలోకి తెచ్చేసుకున్నాం సంయమీ సంస్కృత శబ్దం ఇంద్రియములను వెనక్కి తీసుకునుటా అదే అని అంటుంది దానికి ఒక డిసిప్లిన్ అలవాటు చేసి నువ్వు అటా అది అధర్మం అని ఇలా వెనక్కి తీసుకుని నిలబెట్టుకోగలగడం సంయమ కాబట్టి సంయమనం దేట మొదలైంది ఇంద్రియ సంయమనం నేను బొజ్జులు లేవగానే మిరమకాయ బజ్జీలు తింటాను ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మిరమకాయ బజ్జీ తింటున్నారు ఎవరున్నాయి ఈవినింగ్ స్నాక్స్ వైనాట్ ఎట్ సిక్స్ ఏఎం వై నాట్ ఎట్ సిక్స్ ఏఎం లేస్తూనే మిరపకాయ బిజెక్ట్ చేసేసి అవునా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ తింటాం అది యాక్సెప్ట్ చేస్తే నువ్వు తింటా మొదలు పెడితే రోజు మిరపకాయ బజ్జీలు తిండి ఏమతో ఎక్కడొచ్చింది ఇప్పుడు ప్రాబ్లం ఫిజికల్ ఫిజియలాజికల్ సైకలాజికల్ మూడు చోట్ల ప్రాబ్లం వచ్చారు అధర్మం చేయడానికి అలవాటు ఉంటుంది అధర్మం చేయడం వల్ల ఏమైపోయింది నీ శరీరానికి నష్టం నీ ప్రాణానికి నష్టం నీ మనసుకి నష్టం నీ కుటుంబానికి నష్టం అనగారు ఎసిడిటీ ఉన్న వాళ్ళందరూ బద్దెలు పడలే కనబడుతుంటారు బికాస్ ఈజ్ ఎడిక్టెడ్ ఫర్ ఇట్లా ఎందుకని వాడు బంధుకోవడానికి ఎట్లా అలవాటు పడ్డాడు వీడు బజ్జీలు పండి దగ్గర అట్లా ఎడిక్ట్ అయిపోతాడు ఆ ఆహార తినకపోతే మైండ్ పైన వాడి ఆ గుణధర్మం అందులో ఉందన్నమాట సరపకాయ బజ్జీలు వాడు అన్ని పెట్టి దాని మీద నిమ్మకాయ పెట్టి ఉల్లిపాయ వేసి అన్ని వేసేటప్పటికేమైంది అందులో అన్ని యాసిడ్లేనా ఇన్ని యాసిడ్లు కలిపి ఒకేసారి లోపలికి పోస్తే ఏమైంది ఆల్రెడీ మన లోపల ఆల్రెడీ అన్ని యాసిడ్లు ఉన్నాయిగా యాసిడ్లను సల్లబరిచేటటువంటి ఆహారం తింటేనేమో నీ మైండ్ కూడా కూల్ చేసిడ్లు మణిపోయే ఆహారం తిన్నావు అనుకో యూ కెన్ బి కాబట్టి ఇంద్రియ సంయమనం చేయాలి అంటే ఆ సంయమనం ఉంటేనేగా ధర్మం పాటించేది నువ్వు లేకపోతే పాటించలేదు భార్య గారిని భర్త గారు కొట్ట కొట్ట భార్య గారిని భర్త గారు కొట్టచ్చా కొట్టకూడదు కొట్టచ్చా కొట్టకూడదు కొన్ని భర్త గారిని భార్యగారు కొట్టచ్చా కొట్టకూడదు ఎందుకు కొట్టకూడదు ఎవరు ఎవరిని ఎందుకు కొట్టకూడదు చిన్నప్పుడు మిమ్మల్ని తల్లిదండ్రులు కొట్టలేదా కొట్టారు కొట్ట వాళ్ళేవో కొట్టచ్చా వీడి మాత్రం కొడుకోకూడదా ారు వాళ్ళు వాళ్ళు ఎందుకు కొట్టారు ధర్మం కోసం కొట్టారు కాబట్టి భార్య గారిని భర్త గారు ధర్మం కోసం ఒకసారి శిక్షించవచ్చు ఒకసారి శిక్షించు స్పష్టంగా చెప్పారు ఆయన వాళ్ళిద్దరు భార్యాభర్తలు పాత్రలు పోషించేటప్పుడు ధర్మం కోసం ఒక్కసారి కొట్టచ్చు లైఫ్ టైంలో నీకు ఛాన్స్ ఇచ్చారు అట్లాగే భర్త ధర్మం చేస్తే భార్య కూడా ఒకసారి శిక్షించవచ్చు ధర్మం కోసం ఈక్వల్ గా ఇచ్చారు అన్నమాట ఆపర్చునిటీ కానీ పట్టాలంటే ఏమి ఉండాలి అక్కడ ధర్మం కోసం అదే మనకి చాలా మంది పురుష పక్షపాతం ఉన్నటువంటి పితృస్వామి హిందూ ధర్మం అంతా ఇలా అయిపోయింది అలా ఏం లేదు ధర్మం ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చింది ఇద్దరికి ఇద్దరికి ఒకటే బోధించాలి స్త్రీ అయినా పురుషుడైనా సంయమనం ఉండాలి సమన్వయం ఉండాలి శ్రేయస్సు ఉండాలి రక్షణ ఉండాలి క్షేమ ఉండాలి అర్థమైనా ఎప్పుడైతే ఉంచుకుంటావో అప్పుడు నీ జీవితంలో సమస్యలు రావడం సమస్యలు వచ్చినాక పరిష్కరిద్దామా సమస్యలు రాకుండా జగ కాబట్టి ధర్మాన్ని పాటిస్తే ఏమిటి ఉపయోగం రావు అసలు అందమైన కానీ బైబిల్ ఎందుకు చెప్పదు పురాణం కానీ సమస్యలు వచ్చినాక పరిశీలించబడదు ప్రయోజనం నీ భూమండలం మీద కనపడ్డవన్నీ నీకు భగవంతుడు ఆహారంగా సృజించాడు నువ్వు అన్నీ తినవచ్చు మొదలుపెట్టి అన్నీ తినేస్తే ఏమవుతావు అన్నీ తినేస్తే ఏమైపోతావు ఆహారంతో పాటు ఆహారంతో గుణధర్మాలు కూడా వచ్చి చారుదేగా అవునాగా కుందేలు పిల్లలు చూసాడండి కుందేలు పిల్లలు చూస్తే ఇంద్రియ సంయమనం ఉన్నవాడు వాడికెట్ట తోచింది బ్యూటీ ఆఫ్ ది నేచర్ ఎంజాయ్ చేసి తప్పులేదు మరుక్షణంలో నేను తోచింది నేను ఏ చేస్తే ఏమైపోద్ది కాబట్టి ఏ జీవి కనపడ్డా నీకు అప్పుడేం తోచింది ఆహార ఆహార రూపంలో కనపడినా కనపడేది అప్పుడు ఆదివమానుడు నాగరిక మానుడు మరి ఇప్పుడు ధర్మం ఎట్లా పాటిస్తాం అందుకని మనం చెప్పారు ధర్మం పాటించేవాడే నాగరిక మానవుడు నాగరిక మానవుడు అంటే ఎవరయ్యా ఎవరికైతే ధర్మాధర్మ విచక్షణ జననం నుంచి మరణం వరకు ఎవరికైతే ధర్మాధర్మ విచక్షణ తెలుసు ఆచరణశీలమై ఆచరిస్తున్నాడు వాడు నాగరిక మానవుడు అంతేగాని బిల్డింగ్కి బాగా స్కై స్క్రాపర్స్ కట్టాడా లేదా లేదంటే బిల్డింగ్ మధ్యలో నుంచి ఫ్లైఓవర్ వేసాడా లేదా వాటితోటి నాగరిక మానవుడు డిసైడ్ కాలే నాగరిక మానవుడు మన ధర్మం ఏం చెప్పింది హిందూ ధర్మం జననం నుంచి మరణం వరకు ఏ పనిని ఎలా చేయాలి అది ఉండాలి ధర్మ నిబద్ధతగా నిలబడితే ఉండాలి ఇవాళ ఏవో మనం ఇప్పుడు సిజీరన్ ఆపరేషన్ చేయిస్తున్నాము లేదా అవసరం అవసరార్థం చేయిస్తున్నాం ఒకప్పుడు లేవు ఇప్పుడు ఎక్కువ ఇవ్వండి ఇప్పుడు మనమే ముహూర్తం పెడితే ఉంటుంది తప్పు కదా అధర్మం కదా ఇట్లా భ్రాంతులకి లొంగి మనం అధర్మం చేయడానికి అలవాటు పడుతున్నాం కాబట్టి భ్రాంతి అంటే అర్థం ఏంటంటే అధర్మం మొదటి దశలో భ్రాంతి అంటే ధర్మం కానీ దానికి ఆకర్షణ ఉంది ఉంటున్నా వాడు ఆకర్షణ ఉంటున్నావాడు సినిమాలు చూడాలని వస్తున్నా చూడాలి ఏముంది అందులో అసలు వాడి పాట వాడేది కాదు వాడి మాట వాడేది కాదు వాడి ఏది వాడిది కాదు అవునా కదా కొన్ని వేల మంది వెనక బ్యాక్గ్రౌండ్లో పని చేస్తే చాలా ముందు ఆ రెండు బొమ్మలు ఆడుతుంది మరి ఇప్పుడు దాంట్లో ఆకర్షణ ఏముంది ఏమైనా కూడా సైకలాజికల్ ఫ్యాంటసీ వచ్చిందనమాట ఇక్కడ ఎప్పటికీ జీవితంలో బిఎండి కానీ సినిమా చూసిన సేపు మాత్రం జేమ్స్ బాండ్ సినిమా చూడగానే మనకు ఏమనిపిస్తుంది వాడు చేసిన పనులన్నీ మనమే చేసిన లెవెల్లో ఆ కాసేపు బయటకు వస్తే సేమ్ లైఫ్ వచ్చినప్పుడు మరి ఈ లైఫ్కి ఆ లైఫ్కి మంచిగా లోపల సంఘర్షణ రావడం వీళ్ళ తరంలో అడుగు సినిమా ఇప్పుడు ప్రతి ఒళ్ళు ఉందండి లేవు కదా సినిమా చూసి రావాలంటే ఎంతమంది పర్మిషన్ తీసుకోవాలి ఎంత ప్రొసీజర్ అది ఇప్పుడు ఆపరేషన్కి ఎంత ప్రొసీజరో వాళ్ళ కాలంలో సినిమా చూడాలంటే అంత ప్రొసీజరే అసలు ఇప్పుడు సినిమా నీకెందుకు ఆన్సర్ చేయాలి ఫస్ట్ ఈ ప్రశ్న ఆన్సర్ చేయాలి అసలు ఇప్పుడు నీకు సినిమా ఏంటి ఏం చెప్తారు ఎవరైనా మా చిన్నప్పుడు మాకులాగే చెప్పారు మా నాకు ఒక టెస్ట్ పెట్టేవారు నా చిన్నప్పుడు నేను రెండో క్లాసులో జాయిన్ అయ్యాను అప్పట్లో సినిమాలు అప్పుడే రావడం విజయవాడలో ఎక్కడో ఉండేవి సినిమా థియేటర్ మరి ఆయన నీకు క్లాస్ వస్తే సినిమా చూపిస్తాను చూపిస్తాను చూపిస్తున్నాను చూపెట్టేవాళ్ళు కాదు కానీ అది ఒక ఫ్యాంటసీ అనమాట అర్థమైనా ఎందుకని మిగిలినవన్నీ నేర్చేసుకున్నావు నీకు ఏదన్నా నేర్పుదామంటే అప్పుడు కావాలని అది నేర్చేసుకున్నావు ఇంక ఇప్పుడు మిగిలిన ఫ్యాంటసీలు లేవు అప్పుడు కొత్తగా వచ్చిన ఫ్యాంటసీ ఏంటి సినిమా టీవీ లేవు రేడియో అంతే కదా కాబట్టి ఆ ఫ్యాంటసీ చూపెట్టే ఆకర్షణ కానీ ఆయన సినిమా చూపెడతారని మనం చదువుతామా చేయవలసిన ప్రయత్నం మనం చేస్తాం వచ్చేవి వస్తాయి కాబట్టి నియమం ఏమిటి మాకు స్కూల్లో చదివి మళ్ళీ ఇంటికి వచ్చి చదవద్దు కూడా మళ్ళా చదవకూడదు స్కూల్లో మాస్టర్ ఏం చెప్తే విన్నావో అరే సార్ ఇంటికి మళ్ళీ చదివే పని లేదు చదవకూడదండి మరి హోంవర్క్ అంటే అక్కడే చేసేసేవాళ్ళు అసలు హోంవర్క్ ఇచ్చేవాళ్లే కాదు నో హోంవర్క్ ఓన్లీ క్లాస్ వర్క్ అప్పుడే మ్యాస్టర్ సమక్షంలో చదువుకుంటే చదువు అందుకే ఇంటికే నువ్వు ఏదో ఆడతావు ఆడుతూ చదువుకుంటే నేను ఒప్పుకుంటాను ఏంటి అనేవాడు మ్యాస్టర్ ఇప్పుడు అసలు హోంవర్కే ఎక్కువ క్లాస్ వర్క్ తక్కువ మరి ఆ చదువు ఈ చదువు ఎంత తేడా మేము మా స్కూల్కి మొత్తం టెన్త్ క్లాస్ వరకు కూడా ఏనాడు మాకు హోంవర్క్ నో హోంవర్క్ అన్నీ మాస్టర్ సమక్షంలో అక్కడే అక్కడే కూర్చునే అక్కడే చేసేవాళ్ళం అంతే అవసరమైతే ఎక్స్ట్రా అవర్ ఆయనే తీసుకునేవాళ్ళు ఇంకా పాఠాలు మిగిలిపోతే ఎక్స్ట్రా అవర్ తీసుకునేవాడు అంతే అక్కడే అప్పుడే చేసేటమే అంతే అన్ని క్లాస్ వర్క్ లేదు నో హోంవర్క్ బుక్ ఇంటికి వచ్చినాక తల్లిదండ్రులు ప్రాణాలు చేయడం హోంవర్క్ చేయలేదు నీ చేశారని నా నా గోళ ఈ గోళీ అసలు లేనేలేవు ఆ తరాలు అసలు లేవు మా తరాలు మరి ఇప్పుడున్న తరాల కింద ఎంత తేడా ఉంది సహజంగా ఉండేవాళ్ళం ఇంటి దగ్గర తల్లిదండ్రులు తాత ముతాతలు నేర్చుకునే అవకాశం ఉంటే ఇప్పుడు హోంవర్క్ బద్దడం వల్ల ఏమైపోయింది ఈ తల్లిదండ్రులు తాత ముతాతలు కూడా ఆ హోంవర్క్ చేయించడానికే జీవితం జరిగింది సరే ఇంక జీవితానికి సే కావాల్సింది విద్య నేర్చుకుంటావు సంయమనం పోయింది ఇవి కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వ్యవహారిక విద్యలో మీ తరంలో సంయమనం పోయింది బ్యాలెన్స్ పోయింది ఇక రెండు కావాలి జీవన కళా కావాలి వ్యవహార విద్య కావాలి సరే సెలవుల్లో ఎవరైనా పది మంది పిల్లల ఎవరైనా పెద్దవాళ్ళు పక్కన కూర్చుంటే ఏం చేయించేవాళ్ళు అదే నువ్వు శ్లోకం చెప్పరా రేపు వాడు చెప్పాడు కానీ నువ్వు చెప్పరా శ్లోకాలు పోటీ పద్యాలు పోటీ ఇంగ్లీష్ వర్డ్స్ పోటీ మ్యాథమెటిక్స్ ఉత్తరాలు పోటీ ఇట్లా పిల్లల పిల్లల్ని కూర్చోబెట్టి రేపు ఇప్పుడు లెర్నింగ్ అవ్వలేదా ఆడుకునే ఆడుకునేవాడు ఒక గంట కూర్చోబెట్టి పొద్దున్నో గంట సాయంత్రం ఒక గంట కూర్చోబెట్టి సరి సరిపోతుంది అది కానీ మనం అనవేం చేస్తున్నావు వాడు అసలు ఆడుకునే ఆడుకోకూడదు ఇప్పుడు ఏమైపోయింది అన్ న్యాచురల్ అయిపోయా అన్ న్యాచురల్ అయిపోయింది ఎంత పండుతుందో మేడం పరిపక్వ వస్తుందా దానికి పచ్చికాయని తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి పండు అంటే పండే ఛాన్స్ ఇవ్వలేదు అసలు మా సో అలా అవి తర్వాత తరాలు అవ్వకుండా ఉండాలంటే మిహితరంలో కొంతమంది అయినా కనీసం ధర్మాధర్మ విచక్షణ అంటే ఏమిటో ఏది ధర్మము ఏది అధర్మము స్పష్టంగా తెలిసి ఉండాలి మా అటువక్క ఇటు కుటుంబాలు ఎక్కడైనా సరే ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి వెంటనే నాకు రింగిస్తారు సమస్య రానంత వరకు నాకు ఎవరు రింగిపో సమస్య రాగానే రింగిస్తారు నాయన ఇది సమస్య ఏమిటి చేయటం అంటే ఏమిటి ధర్మాధర్మ విచక్షణ బాబు ఇది ధర్మం అంటే ఇదే ధర్మం అంటే ఇది వాటించి జరవలసిందే ఇదే ఈ హాల్లోనే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతుంట మా నాన్నమావ గారి అమ్మాయి పట్టపరీ హాస్టల్లో చదువుకునేది స్వామి దగ్గర కానీ అమ్మాయికి సంస్కారం కానీ వాళ్ళ నాన్నగారికి భక్తి అమ్మాయికి స్వామి అంటే భక్తే ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద వ్యతిరేకం అక్కడంతా కండిషనల్ ఆ కండిషనల్ సిస్టమ్ అమ్మాయికి నచ్చలేదు జైల్లో ఉన్నట్టు ఎట్టాపడ్డ టెన్త్ క్లాస్ దాకా ఆ వాళ్ళ నాణ్యం ఈజీ దాకా అక్కడే ఉంది కాబట్టి అక్కడే చదువుకో అమ్మాయికి ప్రాణ సంకటం వచ్చింది చెప్పుకోలేకపోయింది తల్లిదండ్రులకు నాకు చెప్పింది నన్ను ఎలాగో ఇందులో ఈ జైల్లో బయటపడేసే బాధ్యత నీదే బావా చల్లని మాట్లాడతాను మీ నాయకు అన్న నాకు మేనమా వెళ్ళా ఇంటికి వాళ్ళ ఇంటికే వెళ్ళేస్తారు అసలు వెళ్ళి ఏంటి రా మనోల్ అంటే ఏంట్రాడు ఏంట్రా అంటే కలితే పరిస్థితి ఏంటిగా అయ్యేం స్వామి దగ్గర చదువుకోవడం బీజీ దాగా హాయిగా అక్కడ అది ఇది చెప్పుకో ప్లాన్ ప్లాన్ అది ఏం కుదరలో ఆ అమ్మాయికి అసలు ఇప్పటికే ఇలా ఉంది అలా ఉంది ఈ జైల్లో ఉంది అలా ఉంది ఇలా ఉంది బయటపడేయాల్సిందే ఎలా తెలుసు నాకు తెలుసు అయ్యా వాళ్ళ నాకు చెప్పుకుందంటే మళ్ళీ తండ్రి బాధపడతాడు అధర్మం అటు చేపకూడదు కాబట్టి మాట్లాడటానికి కూడా ధర్మం చూడటానికి ధర్మం వినటానికి ధర్మం భారతదేశంలో ప్రతిదానికి ధర్మం నువ్వు రోడ్డు మీద వెళుతున్నప్పుడు నీకు ఎదురకుండా స్త్రీ వస్తే చూడకూడదు అది అధర్మం స్త్రీకి ఎదురకుండా పురుషుడు వస్తే ఎదురుకుండా చూడకూడదు అది అధర్మం ఉందే మనకి విదేశాల్లో ఏ ఎవడెవడితో అయినా పోవచ్చు ఏమైపోయావుడు ఎలా అయినా పోవచ్చు అన్నప్పుడు ఎవరికి నియమం ఏముంది అర్థమైంది అదే భారతదేశంలో అసలు నీకు అసలు ఆవిడతో పని ఏంటి మధ్య ప్రశ్న ఏమడుతున్నారు నీ అసలు ఆవిడతో పని ఏంటి ఆయనతో నీకు పనేటి అలా ప్రశ్న అడగరు ఇందువల్ల అవన్నీ గుప్పెటి జనాభా ఇది మన మొదటి నుంచి గప్పెడి జనాభా వెతుక్కున్నా మనిషికి అనపాడు అలకరించేవాడు ఉండడు ఇక్కడ గోల్డ్ మంది జనాభా సమిష్టి కుటుంబ వ్యవహారం అని అంటే అవునా కాబట్టి ఇక్కడ ధర్మాధర్మ విచక్షణ చాలా బలంగా నేర్పబడు అందువల్ల ఏమవుతావుడు నీ జీవితం ఆ ధర్మం అన్న చట్టంలోనే ఎవరు నడుగుతారు అనుకో మా నాన్నగారు చెప్పారు మా తాతగారు చెప్పారు ధర్మం అనే చట్టం అంత బలమైన ఒక తరం నుంచి మరొక తరానికి ఇవ్వడానికి ధార్మిక వారసత్వం పరికొచ్చిందా పరిక ఎన్ని తరాలైనా ఈ స్రావంతి నడవచ్చుగా సంపదలు పోవచ్చు ఆస్తులు పోవచ్చు కానీ ధార్మిక వారసత్వాన్ని నిలబెట్టుకోగలిగే అవకాశం మానవుడికి ఉందా లేదు ధర్మానికి లక్ష్యం ఏమిటి ఏది ధర్మం అని చెప్పాలి అసలు సంయమనాన్ని సమన్వయాన్ని మూడు ఎందుకు అవసరం అసలు మానవుడి ఈ మూడు ఎందుకు అవసరం ఆ దివి వ్యవహారం తేల్చాలి అంటే నీకు ఒక వికాసం కావాలి ఒక వికాసం లేకపోతే నేను వ్యవహారం చేర్చలేడు ఏది దివో ఏది భువో తెల్చాలి అంటే ఏది దివ్యమో ఏది భవ్యమో తెలిచాలి అంటే నీకు బుద్ధి వికాసం రావాలి వస్తే తప్ప తేల్చలేదు అనంత విషయం ఉందలేదు అనంత విషయం భువే దివే దిల్లగ మరి ఎట్లా ఆరాధించాలి దాన్ని అసలు ఎందుకు ఆరాధించాలి మనిషి దైవాన్ని ఎందుకు ఆరాధించాలి ఆరాధన అంటే ఏంటి అసలు ఆరాధన అంటే ఏంటి అసలు ఆడు అభిప్రాయంలో అంగీకరించడం ఆరాధన ఆరాధన అంటే అసలు ధనం అంటే ఏంటి వాయుర్ధనం గోధనం సూర్యో వసు బృహస్పతి ధనంటే ధన్యత చెందించేవి ధనాత్మకమైనటువంటి విలువలను నీకు ఆపాదింపజేసేది ఆల్వేస్ పాజిటివ్ అంటే ఏమిటయ్యా మార్పు చెందనివన్నీ ధనమేనాయ్యా ఏదైనా కానీ ఆ దేవాలయానికి వెళ్ళి మిమ్మల్ని ఆశీర్వదిస్తామన్నారు అనుకోండి ఈ సూత్రమే చెప్తాను ఇవన్నీ ఏంటి కలిగించానికి ధన్యత ఎల్లప్పుడూ ఉండేవాడు సృష్టికి సంబంధించినటువంటి సృష్టి యొక్క మౌలికమైనటువంటి స్థితిని తెలియజెప్పాలి అంటే సృష్టి ఎలా వచ్చింది ఎలా విస్తరించింది ఎలా వ్యవహరిస్తోంది మరి ఎలా వెనక్కిపోదు ఇది అర్థం కావాలి అంటే ఇప్పుడు ఒకటో క్లాస్ ఒకటి చెప్పే సృష్టి స్థితి లయ్య విస్తీర్ణ ఆకర్షణ అంత్యక్రియలు ఏమన్నారు వి పంచ క్రియలు సృష్టి స్థితి ఈ ఐదు క్రియల ద్వారా ఈ సృష్టి నడపబడుతుంది సృష్టి నడపబడుతుందంటే నడిపించే రెండాలా కదా న్యాచురల్గా ఆలాప్ సడన్ గా వచ్చేసినా అని చెప్దాం సడన్ గా వచ్చేసినట్టే మరి వేళ తరంలో సెల్ఫోన్ లేదుగా కంప్యూటర్ లేదు రాలేదుగా మరి ఎలాగా వచ్చిందా అంతకు ముందు తరాల్లో వీలు లేదుగా అసలు వీలే ఇన్వెంట్ కాకపోయినప్పుడు ఏదీ లేదుగా మరి కృష్ణుడి తరంలో ద్వాపరయుగంలో త్రేతాయుగంలోనే రథాలు వాడేగా మనం మరి అప్పుడు వీలండి యాక్సిజన్ లేదా కలియుగంలో జానాభ నాలుగు సంవత్సరాల క్రితం వీలండి యాక్సిల్ అనుకున్నా ఉంటాయి ఐదు వేల సంవత్సరాల క్రితం జరిగిందని భారతం మనమే ఒప్పుకుంటున్నాం అవునా మరి త్రేతాయుగం ఎప్పుడు జరిగి ఉండాలి ఇంకో పాతిక వేలయా క్రితం జరిగి ఉండాలి ఆ పాతిక వేలయాల క్రితమే మరి అందరు రథాలు వాడారుగా అప్పుడు వీల్యాగ్జిల్ లేదా అప్పుడున్న వీల్యాగ్జిల్ ఎంత గొప్పదంటే దశరథుడు మేఘాల మీద ప్రయాణం చేశాడు వీల్యాగ్జిల్ ఆకాశ విహారం చేయగలిగేటటువంటి రథాలు ఉండేవి అప్పట్లో ఫ్రాంటసీ అన్న మీరు ప్లేన్ లో ఎగురుతున్నారండి ఇప్పుడు వీళ్ల కాలంలో ఫ్యాంటసీ కాదది ఇప్పుడు ఎలా సత్యం అయింది విజ్ఞానం ఆవిష్కరిస్తూ ఉన్నప్పుడు రియాలిటీ అయింది ఫ్యాంటసీ కావాల ఊహ మాత్రంగా ఉన్నప్పుడు అయి అర్థమైందా మరి ఇప్పుడు విజ్ఞానం అనేది అవసరమా కాదా చాలా అవసరం అర్థమైందా రామ సల్వాసిన నూట ఒక్కసార్లు ఫెయిల్ అయితే గానీ కలిపడి కనుకలు అయిపోయాడు నూట ఒక్కసారి ఫెయిల్ అయింది వేస్టా ఆ ప్రయోగ ఫలితాల్లో నుంచి నూట రెండోది కనిపెట్టాడు తినా కాదు అవన్నీ మండిపోతున్నాయి మండిపోకుండా ఉండే పదార్థం కనిపెడితే తప్ప వీలుగా అటు కనిపెట్టాడు తిన కాబట్టి సృష్టి యథాతథంగా వచ్చేసింది లేదు క్రమ పరిణామం చేసింది రెండు అసంబర్ధమే అంది ఏం చెప్పింది కోతి నది మానవుడు వచ్చాడని తప్పని భారతీయ వేద తప్పని వేదధర్మం ఒప్పుకోరు తప్పునైనా నువ్వు మిలియన్ టైం మిలియన్ సంవత్సరాలు ట్రై చేసినా కోతి నది మానవుడు రాడు కోతి కోతే మానవుడు మానవుడే సృష్టి రెండు రకములైనా క్రమ సృష్టి భగవత్ సృష్టి అని రెండు రకములు సృష్టి వివిధములు క్రమ సృష్టి సృష్టి యవత్ సృష్టి అంటే అర్థం ఏంటి క్రమ సృష్టి అంటే అర్థమేంటి అంటే అండజములు జరాయుజములు స్వేదజములు ఉద్భిజములు ఇది సంస్కృతి శబ్దాలే కదా గ్రీక్ అండ్ లాటిన్ ఉద్భిజములు అంటే విత్తనంతో కొట్టేవి అండజములు గుడ్డుతో కుట్టేవిధములు క్రిమికీట కాదులు సూక్ష్మంతా పుట్టాయి విద్యరాయుధములు పిల్లల్ని కనీ జంతుకోటిని ఇట్లా విభజించాడు ఇది క్రమ సృష్టి నాయన జీవరాశులలో క్రమ సృష్టి మానవుడు యుగవద్ సృష్టి అంటే అర్థమేంటి పరమాత్మ సంకల్పించాడు తనంతటవాడుగా ఉన్నటువంటి వాడు ఈ సృష్టిలో ఎంతవరకు ఉద్భవించలేదు కాబట్టి ఒకటి సృష్టించాలని అనుకున్నాను వాడు మొట్టమొదటి ప్రజాపతి వాడినే మీరు ఏం చెప్పుకున్నారు ఏడమండి అని చెప్పుకుంటున్నావు అక్కడ అక్కడ ఏం చేసావు ఏడమండిగా చెప్పి వాడి వాడికి ఉన్న విజ్ఞానాన్ని విచక్షణని సృష్టి పరిజ్ఞానాన్ని సమస్త నాశనం చేసి కేవల భౌతికంగా ఉండి వాడెవడో సాతానం కాటేశాడని వాడు పండు తిన్నాడని వాడు ఆ భార్యతో కలిశాడని అప్పుడు పిల్లలు కుట్టాడని కాబట్టి నువ్వు పాపంతో వచ్చావని చెప్పాడు మన ధర్మం ఇలా చెప్పలే భగవంతుడు స్త్రీ పురుషులను ఒకేసారి సృష్టించాడు పక్కట ఒక తీసుకుని సృష్టించడం పెట్టా ఏం చేయలేదు అది అది అసంబద్ధం అన్నమాట అది ఎలా జరగదు పరమాత్మ అన్ని జీవరాశులను ఎలా సృష్టించాడు స్త్రీ పురుషులను కూడా అలాగే సృష్టించాడు బ్రహ్మ సంకల్పం ద్వారా సృష్టించాడు సృష్టించి ఆది నిధనం చెప్పాడు మొట్టమొదటిసారి వచ్చిన వాళ్ళు ఎవరు అంటే బ్రహ్మ మానస బుద్ధులు వచ్చారు వాళ్ళు ఏమన్నారంటే మాకు గోలంతా నాకు అనవసరం వీ డోంట్ వాంట్ నీ నీకెంత జ్ఞానం ఉందో మాకు అంతే జ్ఞానం కాబట్టి నేను సంసారం చెందాడడం మాకు అక్కర్లేదా అప్పుడు ఏం చేశాడు మళ్ళీ ప్రజాపతులు సృష్టి ఆ వాళ్ళ ప్రజాపతి అసలు ఆ ఉద్దేశంతో సంకల్పం చేసేటప్పుడే ఆ సంకల్పంతో చేశాడు మొదటిసారి ఏం చేశాడు జ్ఞాన సంకల్పంతో చేశాడు చేసేటప్పుడు ఎటువంటి బుద్ధులు వచ్చారు జ్ఞాన బుద్ధులే ఆవిర్భవించారు వాళ్ళు ఏమన్నారు మమ్మల్ని ఎందుకు అందులో వెళ్ళేస్తాం ఆ కొద్దు ఈసారి ఏం చేశాడు ఇంత కొద్దిగా మాయా ప్రభావం ఉండాలి వాడి ఉండి జ్ఞానం ఉండాలి మాయా ప్రభావం ఉండాలి జ్ఞానం కూడా ఉండాలి అంటే అజ్ఞానము ఉండాలి జ్ఞానం కూడా ఉండాలి ఈ రెండింటి మిశ్రితంగా సృజించాలనుకునేం చేసేటండి ప్రజాపతిని ఇంకా వాళ్ళు విస్తరిస్తూ పోయినా చాలా అడిగే ప్రశ్న ఏంటి ఏమంటే ఒకప్పుడు మూడు కోట్ల మంది ఏమన్నా కదా జనాభా ముప్పై కోట్లు అయ్యాలు ఇప్పుడేమో వంద కోట్లు పోయిన వాళ్ళే పుట్టేటైతే ఎప్పుడు సంఖ్య ఒకటే ఉండాలి కానీ ఎట పెరిగిపోయిందంటే పోయిన వాళ్ళే మళ్ళా పుడుతున్నారు అంటున్నారు కదా మీరు కర్మసిద్ధాంతం ప్రకారం అప్పుడు ఎప్పుడు సంఖ్య కానీ అలా లేదు కదా ఏమండి ఒక దేశంలో ఒక ప్రాంతంలో ఎక్కడన్నా కర్మ సిద్ధాంతంలో చెప్పారా భూమండలం మొత్తం అంతా ఒకే సిద్ధాంతం ఒకే ధర్మం ఒకే నియమం అంతేనా కదా ఓ చోట తగ్గద్దు ఓ చోట పెరగదు ఓ చోట కొట్టుకుపోయేవాడు ఒట్టుకుపోతూ ఉంటాడు ఓ చోడు పెరిగేవాడు ఇంకా చెప్పారు ఎక్కడైతే ధర్మగ్లాని లేకుండా ఉంటుందో ధర్మ గ్లానే గ్లానే పూని ధర్మ అని ఎడపడటం అదే పనిగా కావాలని అధర్మం చేయడం ఎప్పుడో జీవితంలో ఒకటి రెండు సార్లు జరగడం అది పొరపాటుగా జరిగితే జరగవచ్చు కానీ పూని ఎక్కడైతే ధర్మం అధర్మంగా చేయబడుతుంది అక్కడంతా కూడా జన నష్టం సంభవిస్తున్నాం ధర్మగ్లాని జరిగినప్పుడు జన సంభవిస్తుంది ఎక్కడైతే ధర్మం పోషించబడుతుందో అక్కడ జనం పెరుగు వస్తుంది ఎందుకని ఇలా చెప్పారు ధర్మానికి ముడిపెట్టి చెప్పారు నేను ఎందుకు చెప్పారు ఇందాక చెప్పారు ధర్మం అంటే అండి క్షేమంగా ఉంటాడు సమాజం క్షేమంగా ఉంటాడు సమన్వయంతో ఉంటాడు సంయమనంతో ఉంటాడు మరి క్షేమ ఇన్ని లక్షణాలు ఉన్న చప్పుడు అప్పుడు న్యాచురల్గా పెరుగుతారుగా ఎక్కడైతే అధర్మంగా ఉందో అక్కడ ఏమైపోయింది వాడికి సేఫ్టీ లేదు సమాజానికి సేఫ్టీ లేదు సమన్వయం లేదు సంయమనం లేదు అప్పుడేమైపోతారు క్షామంగా అప్పుడు జన నష్టం జరిగిపోతూ ఉంటుంది అప్పుడు మరి అక్కడ ఎందుకు పెరగలేదండి అంటే అధర్మించు పెరగలేదు ఇక్కడ ఎందుకున్నారండి అంటే మంచి చైనాలోను భారతదేశంలోనే పాపులేషన్ ఎక్స్ప్లోజన్ జరిగింది అవునా కదా ఏ మీరు చోట ఎందుకు జరగడా అదే తేడా ఒకప్పుడు అఖండ భారతదేశంలో ఇవన్నీ కలిసే ఉన్నాయి మీరు సంకల్పంలో చెప్పుకుంటున్నారే జంబూ ద్వీపం ఆ జంబూ ద్వీపమే భారతవర్షం జంబూ ద్వీపే భారత భారత ఖండే మేర దక్షిణ దిగ్బాహే అని చెప్పుకుంటున్నావు సంకల్పం జంబూ ద్వీపం అంటే ఏంటంటే ఏడు ఖండాలు ఒకప్పుడు కలిసే ఉన్నాయి మనం కూడా చెప్తున్నాం ఇప్పుడు విజ్ఞానంలో తర్వాత కాలంలో టెక్టానిక్ ప్లేట్ మూవ్మెంట్ వల్ల జరిగిపోయినాయి కాబట్టి మనం చెప్తున్నటువంటి వేదాలు ఎప్పుడు రాయబడ్డాయి ఏడు ఖండాలు కలిసి భూమండలం ఒకటిగా ఉన్నప్పుడు రాశాడు వేద అంటే ఇప్పుడు ఎన్ని ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఎన్నకెళ్ళాలి అంటే మన నాగరికత ఎప్పటిది అప్పటిది అక్కడి మనమే చెప్పుకుంటూ వచ్చున్నాం తర్వాత కాలంలో వాళ్ళు చూశారు జంబు దీపే భారతవర్షే అప్పుడు కలిసింది ఆసియా అంతా భారతవర్షమే అప్పుడు భరతఖండం విడిగా లేదు క్రేమేమిడి రాదేమయాం అఖండ భారతదేశం విడిపోయింది హిమాలయ పర్తాలు ఏర్పడ్డాక విడిపోయింది అంటే హిమాలయ పర్తాలు ఏర్పడక ముందే మన సంకల్ప సూత్రం ఉంది ఆ ఏర్పడ్డాకేమన్నా భరతఖండే హిమాలయ పరతాలది లోబట్టినటువంటిది మేరూర్ దక్షిణ దిగ్బాగే ఆ మేరు అక్కడ ఉంది దానికి అని చెప్పా మరి ఈ నాగరికతలో చెప్పబడిన ధర్మం ఎంతకాలం ఏ జోల్డ్ ఎంత ఏ జోల్ మరి అప్పటి నుంచి చెబుతూ వచ్చిన ధర్మానికి ఇక్కడేం లవ్ రాలేదుగా ధర్మగ్లాని జరగలేదుగా ఇక్కడ కూడా వార్ పేర్లు చాలా జరిగినాయి రామాయణం రావణాసురుడు జరగలే కృష్ణుడు భారతం జరగలే ప్రత్యేకంలో కూడా చాలా యుద్ధాలు జరిగినాయి దేవదానవ యుద్ధాలన్నీ భారతదేశమే చూసింది పురాణాలన్నీ దేవదానవ యుద్ధాల గురించే జరుగుతుంటాయి ఇప్పుడు కూడా అవి ఎప్పుడూ సంభవించినవి బిఫోర్ రామ రాముడు కంటే ముందు మరి ఇప్పుడు అప్పటి నుంచి మనం ఎంట మనవాళ్ళు పురాణం ఎలా చెప్పారు మరి ఆ పురాణం బుక్కిడి కథయాబోదు పౌరాణిక కల్పన ద్వారా నీకు ధర్మాధర్మ విచక్షణను అందించకూరుకున్నాను గ్రంథిదేవుడి గురించి ఎందుకు చెప్పుకున్నావు త్యాగ విషయంలో దానకర్ గురించి ఎందుకు చెప్పుకున్నావు దానం అవసరం లేదా మనిషికి అవసరమే ఎవరు చెప్పారు ఏది విదేశాల్లో దానం ఏంటి విదేశాల్లో నీ ఇంటి ముందుకు వచ్చేవాడు ఎవడు నువ్వు దానం అసలు ఇచ్చేదే కదా చారిటీకి ఛాన్స్ ఏదో అసలు ఉందా కాబట్టి మానవులకు ప్రథమ ధర్మం ఏంటి అంటే దానం తర్వాతే ధమం దానం తర్వాతే దమం దమం అంటే ఇంద్రియాలను దమింపజేయుట స్వాధీనపరుచుకో లక్ష్య నిమిత్తమై ఇంద్రియాలను వినియోగించుట ఇంద్రి వాటి స్వేచ్ఛకుండా ఉన్నాడు ఇంద్రియాలు ఎప్పుడు ఏం కోరతా ఉంటుంది పందులు పెంచే మనం గార్డెన్కి వెళ్ళా లేదు అది అర్థమైనా కాబట్టి ఇంద్రియాన్ని దమింపజేస్తున్నావు అక్కడ స్వాధీన పరిస్థితున్నావా లేదా అయితే ఎప్పుడు గార్డెన్లకే వెళ్దాం అలవాటు పడ్డావాడికేమనిపిస్తుంది మీ పిల్లవాడిని జీవితంలో ఎప్పుడు పేదవాడి మొహం చూడనివ్వలే జీవితంలో ఎప్పుడు వృద్ధుడి మొహం చూడని జీవితంలో ఎప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళ జీవితంలో ఎప్పుడు రోగగ్రస్తులైన వాళ్ళని చూపెట్ట జీవితంలో ఎప్పుడు ఏడు పొనాది వాడికి కంటపడనివ్వకుండా వాడికి పెంచాం ఏమవుతావు అప్పుడు ఏమవుతావు నీ ఫ్యాంటసీ వరల్డ్ అంతా ఏమైపోతున్నప్పుడు అయిపోయా అట్లా పెంచమో ఒకవేళ అట్టా పెంచినా కూడా అట్ట ఉండడు వాడు రియాలిటీకి ఎప్పటికే రాక కాబట్టి ధర్మానికి విజ్ఞానమే లక్ష్యము ఎందుకు ధర్మంతో జీవించాలి ఇంతకాల ఇన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ధర్మం ధర్మం ధర్మం అని ఎందుకు వెంటబడుతున్నారు అంటే ఈ ధర్మానికి లక్ష్యం విజ్ఞానం వివేకం విజ్ఞానము వివేకము మరి విజ్ఞానము వివేకము దేని జ్ఞానము వివేకము దేని వల్ల వస్తాయి విచారణ చేస్తే వస్తాయి ఆ విచారణ దేనితో మొదలు పెట్టాలి ఏది ధర్మము ఏది అధర్మము ఎందుకని కళ్ళ ఎదురకుండా కనబడతాను పండగ పూట మీ ఇంటి వచ్చి మాత భిక్షాని దేగి అన్నాడు బొమ్మంటావా పండగ రోజునే బొమ్మనవా మిగిలిన రోజులన్నీ పొమ్మంటావా అనరాదు గృహస్థులు ఎవరైనా సరే భవతి భిక్షాంతే అంటే లేదనరాదు అధర్మం అదేంటయ్యా అదంతే నువ్వు తినేదంట అయినా సరే పెట్టాల్సింది గృహస్థుకు ధర్మాలు చెప్పారు బ్రహ్మచర్యం వాడికి ధర్మాలు చెప్పారు వాడు ఇలాగే ఉండాలి వాడు అలాగే ఉండాలి ఎవరు చెప్పాడు పెద్దలు మహానుభావులైన ఋషులు చెప్పారు ఋషి ప్రోక్తమైనటువంటి ధర్మం ఆ స్మృతులు చెప్పి బ్రహ్మచారి ఇదిగో ఇలాగే ఉండాలి ఇప్పుడు పెళ్ళి చేసుకునేటప్పుడు కాశీ వెళుతున్నావు లేదు ఎందుకు వెళ్ళావు కాశీ ఏమో ఆయన వెళ్ళమన్నాడు కాశీ ఊరికే నటించావు నటన అవునా కదా వాడు అలా చెప్పలే నిజవైరాగ్య సంపన్నుడవ్ బ్రహ్మజ్ఞానమే నా జీవిత లక్ష్యము అని నిర్ణయించుకున్న వాడే కాశీకి వెళ్ళేది ఆ నిర్ణయం ఏది మన దగ్గర సో బ్రహ్మచర్యం ద్వారా నీకేం తయారు పడాలట నా జీవిత లక్ష్యం బ్రహ్మ విద్య నా జీవిత లక్ష్యం బ్రహ్మజ్ఞానం సృష్టి స్థితిలో ఏ విస్తీర్ణ ఆకర్షణలు అనే పంచకృత్యాల ద్వారా ఈ సృష్టి ఎలా జరపబడుతుందో తెలుసుకోవడమే నా జీవిత లక్ష్యం ఆ దివ్యత్వాన్ని సాధించడమే నా జీవిత లక్ష్యం అని పెట్టుకున్నవాడు ఎవడో వాడు వటు ఆ బయలుదేరిన వాడు ఎవడు కాశీకి వటు అది పోయేప్పుడు బటు అయిపోయిన చివరికి అటు కాస్త బటు సరిపెట్టేశాడు అంటే అర్థం అంత బ్రహ్మ లక్ష్యంగా పెట్టుకున్నవాడిని కాసు బంగారం లోపరచుకున్నాడు ఇంతే బటువంటే కాశే ఉండాలి కాసు బంగారం ఇచ్చి లోపరుచుకున్నాడు ఏమైంది ఎందుకు అలా పెట్టాడు ఇంత పెద్ద కడవ తయారు చేసాడు ఇంత చిల్లి పెట్టి వృధా పోయి కాబట్టి కామక్రోధ లోహమోహ మధమాంతర్యాలనే అరిషడు వర్గాలే ఆ కాసు బంగారం అరిషడ్ వర్గాలే ఆ కాసు బంగారానికి ప్రతీక అనమాట నీ లోపల ఆ అరిషట్ వర్గాలు మేలు కొలిపోయేటట్టుగా ఆ బావ మధ్య మా అక్క మా జనులు ఇందిరాబాబు సౌందర్యవతి అక్కడికక్కడ కోపోతానంటావేంటి నువ్వు ఉంటారా బాబు అని గడ్డం పట్టుకుని పెట్టి బెల్లం మధుర పదార్థం ద్వారా ఏమయ్యాడు లొంగ్యాడు ఏం పోయినప్పుడు దమం పోయింది బ్రహ్మచర్యలు ఏం నేర్పారు దానం దమం ధర్మం ఆ మూడు నేర్పుతారు అది బ్రహ్మచర్యలు ఏమయ్యాడు ఇప్పుడు పోయింది మధుర పదార్థానికి లొంగాడు ఇంకేమయ్యాడు ఫ్యాంటసీ వర్డ్ అదిలో ఒక సౌందర్యవతి అనుభవిస్తే ఎంత సుఖం అనుకున్నావు అని చెప్పాడు అక్కడ అనుభవించాడా లేదు ఊహించాడు ఊహో ఆవిడతో జీవితం అద్భుతం ఆకాశంలో ఉండదు అనుకున్నాడు అది పాతాడలో ఉండదు ఆకాశంలో ఉండదు తర్వాత కదా తెలిసేసి ఇంతేనా కాదు ముందు ఫ్యాంటసీ వర్డ్ని బావమర్ది కాళ్ళు చెప్పాడు అదే సంస్కృతంలో పక్కన ఆయన చెబుతూ ఉంటాడు అవన్నీ ఏమిటంటే పూర్వకాలంలో ఆ మనుషులు మాట్లాడుకున్నారనమాట అందరికీ సంస్కృత భాషే వచ్చు కాబట్టి ఈ బావమర్ది గారు ఆయన కాళ్ళు ఆ సంస్కృత భాషలో చెబుతున్నాడు మహానుభావాలు అంత గొప్ప ఎంత గొప్పవాడు వింకా అక్కడికి పోయి నేర్చుకున్నావు నేర్చుకున్నావు చాలే ఏం చేశాడు ఇప్పుడు నీ జ్ఞానాన్ని హరించేశాడు నువ్వేం పొందాలనుకున్నావు అసలు బ్రహ్మజ్ఞానం పొందాలనుకున్నావు నువ్వు ఇప్పటికే పోడు చదువుకున్నావరా బాబా అంటే వాడు ఏమైపోయాడు వచ్చినారా లేదా నేను నిద్ర లేపకూడదు నిద్రలేపోయాడు నిద్ర లేపగారు ఏమైంది అరిషడు వర్గాల మేలు అరుస వర్గాలు మేలుకోగానేమయ్యాం సరేలేపా నీ అమ్మడే వచ్చి నీ అక్కడ కట్టుకుంటా లే అది పోయి బ్రహ్మ విద్యా ఇంటికి పోయి గృహస్థాశ్రమంలో ఇది బ్రహ్మచర్యంలోకి గృహస్థంలోకి మారు ఇది కూడా ధర్మం ప్రకారమే పెట్టాం మళ్ళా ధర్మానికి ఎక్కడ లోపం ఉంటుందండి భారతదేశం నీకు వివాహం చేసుకునేటప్పుడు కూడా మీ మామగారు నీకు కాళ్ళు గడగాలి కడగాలి నీకంటే ఎంత పెద్ద అయినా ఎంత అనుభవడు పది మంది పిల్లల్ని పెంచి పెద్ద చేసాడు జీవితానుభవం ఎంత ఉంది అయినా కాళ్ళు ఎందుకు అడగాలైనా ఎందుకు అడగాలి బ్రాహ్మణి గడగమన్నాడు కాబట్టి గడిగాడు అంతే నేను గడిపించుకోమన్నాడు కాబట్టి గడిపి నేను ఊరడిస్తున్నాడు అనమాట నువ్వు బ్రహ్మజ్ఞానం బ్రహ్మ విద్య కోల్పోయి నేను బాధపడుతున్నావు కదా అలా బాధపడతాను నాయన నేనున్నా నేను గృహస్థాశ్రమం ద్వారా సాధించినటువంటి ధర్మార్థ కామమోక్షాలని నువ్వు కూడా సాధించు అందుకనే స్నాతకం జరిగేటప్పుడు ఒరిజినల్ తల్లిదండ్రులతో పని ఉండదు వీడు పక్కకపోతారు వాళ్ళు వచ్చేస్తారు సీన్లో వాళ్ళు వచ్చి మళ్ళా ఉపనయనం వాళ్ళు వచ్చి మళ్ళా అన్ని అన్ని సంస్కారాలు మళ్ళీ వాళ్ళు దగ్గరుండి చేసి నీకెందుకు నేను నువ్వే కంగారు నీ జీవితానికి మేము అండగా ఉన్నాం నీ జ్ఞానానికి మేము అండగా ఉన్నాం మేము ఎలా జీవించామో నువ్వు ఎలా జీవించు నువ్వు ఉత్తమ మార్గాల్లో ప్రయాణిస్తావు నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని సాధిస్తావు బ్రహ్మ సాధిస్తావు ముక్తిని సాధిస్తావు అని నీకు భరోసా ఆ కలిగించే విధానం పేరు స్నాతకం తదు తదుపరి కాలు కలిగి అప్పుడు నారాయణ స్వరూపుడు కానీ నారాయణ స్వరూపుణ్ణి ప్రేరేపించాడు అదైనా స్నాతకం అయ్యే వరకు నారాయణ స్వరూపుడు కాదు ఆ స్నాతకం ద్వారా నీలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ప్రేరేపించాడు అదే ఇప్పుడు మళ్ళీ ఏమయ్యాడు పునః అపూర్వ జ్ఞానం అంతా వచ్చేసి ఈ అరసట వర్గాలు పక్కకపోయినాయి ఆ భార్యను చేపట్టడం ద్వారా మొదట అగ్ని కార్యం చేయించాడు ఆయన ఎందుకోసం ఇప్పుడు ధర్మపత్ని నీకు ఈ ధర్మాచరణలో సహధర్మచారి మీతో కలిసి నడుస్తుంది ధర్మంలో మాత్రమే మిగిలిన వాటిలో కాదు కానీ వాడు మనం ఏం చేసినా ఒప్పుకోవాల్సిందే అధర్మం అక్కడ ఒప్పుకోరు అలా చెప్పాల భారతదేశ ధర్మం ఇది తీసుకెళ్ళి ఏం చేసుకున్నావు అర్థమైంది ఇట్లా అనుక్షణం ధర్మం ధర్మం ధర్మం అనే దాని మీద మానవుడి జీవితం అంతా ధర్మమే చనిపోయాడు ఏం చేయాలి ఎవరికి ఎందుకు ఎందుకు ధర్మం మళ్ళీ అక్కడ అలాగేనే ఎందుకు పెట్టాము అలాగేనే వదిలేయచ్చుగా తీ మంచిది కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు భౌతికానికి మరి అభౌతికానికి సూక్ష్మ శరీరాన్ని ఏం చేద్దాం చేయడానికి ఉంది ఎందుకు లేదు పితృకార్యం తప్పనిసరిగా పితృకార్యాన్ని ఆచరించాలి ఎందుకు ఆచరించాలి మీకు మూడు రకాలైనటువంటి రుణాలు ఉన్నాయి ఏమిటవి దైవ రుణం శాస్త్రఋం పితృణం లేక దైవ రుణం ఋషి రుణం పితృ రుణం దైవ రుణాన్ని ఎలా తీర్చుకోగలవు దివ్యత్వాన్ని పొందడం ద్వారా నువ్వు సానుభూతిలో దివ్యత్వాన్ని సాధించాలి అప్పుడే దైవ రుణం తీరు ఇంకా శాస్త్ర రుణం లేదా ఋషి రుణం శాస్త్రాధ్యయనం ద్వారా ధర్మాచరణ ద్వారా ఋషి రుణాన్ని తెలుస్తుంది పితృ రుణాన్ని కనిపించి పెద్ద చేసి నిన్ను చివరి వరకు ఆధారభూతంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని పితృ స్థ కర్మ విధానం ద్వారా శ్రద్ధతో చేసే కర్మ విధానం ద్వారా వాళ్ళకు ఉత్తమ గతి కలిగింది అప్పుడు ప్రేమ మూడు రుణాలు మానవుడు అక్కడే తీర్చుకోగలరు మిగిలిన జీవరాశులు ఏవి చేయలేవు మరి మూడు రుణాలలో మనం ఏ రుణాన్ని తీర్చుకున్నాం ఇప్పుడున్న చదువులతో ఇప్పుడున్న జీవితంతో ఈ మూడు రుణాలలో ఏ రుణాన్ని తీర్చగలం మరిప్పుడు మానవ జన్మ వృధా అయినట్ట లేకపోతే ధన్యజనంట ఏ ధర్మశాస్త్రం చదవటంలే ఏ వేద విజ్ఞాన శాస్త్రము చదవటంలే ఏ వేదాంత విధానాన్ని ఆశ్రయించడం లేదు విజ్ఞాన వివేకానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు దివ్యత్వాన్ని సాధించాలి దివ్యత్వం అంటే ఏమిటో అసలు అందుబాటులో అసలు దాని అందుబాటులో మనం లేవు అదేమో అంతటా వ్యాపకమై ఉంది మనమేమో పూజించుపోయి పూజించుకుపోయి ఎంతగా గుర్జించుకుపోయామంటే దానికి అమలు అంతగా గుర్జించుకుపోయాము సెల్ఫ్ సెంటర్నెస్ కాబట్టి నువ్వు వ్యాపక ధర్మాన్ని పొందాలా సెల్ఫ్ సెంటర్మెంట్నెస్ని పొందాలాసేపు ప్రోటాన్లో గురించుకోవాలా ఏమైపోద్ది అమ్మా ఇంట్టు ఉన్న యాటంలన్నీ కొలాబ్స్ అయిపోయినా అయ్యా మధ్యలో ప్రోటాన్ ఒకటే మిగిలిందో కొంతకాలం ప్రోటాన్ కూడా భర్షం అయిపోతుంది తనంతరం తానే అయిపోద్ది లక్షణం అది ప్రోటాన్ ఎవరు ఏం చేయక్కర్లంటే పోనీ ప్రోటాన్ ప్రభావాలు అయినాయి కానీ ప్రోటాన్ పోవాలంటే దానికి భస్వాసర లక్షణం ఉందానికి దాంట్లో న్యూట్రాన్ మరి ప్రోటాన్ లోపలేముంది న్యూట్రాన్లో మరి న్యూట్రాన్లు ఇంకా విచ్ఛేద్య శక్తిని పెంపొందింపజేస్తాయి అప్పుడేమైంది సమాజం కూడా ప్రేమ పదం కాబట్టి ప్రతి ఒక్కడు ఈ విజ్ఞానాన్ని వివేకాన్ని వృద్ధితేనే నీవు ఆ ధర్మం చెప్పిన లక్ష్యానికి చేరుకున్నా ప్రతి ఒక్కడూ ఈ మూడు రుణాలను తీర్చేనే వాడి మానవ జన్మ సాధ కాబట్టి నీ జీవితానికి మూడు లక్ష్యాలు ఉన్నాయి ఏమిటది ఒకటి దివ్యత్వాన్ని సాధించాలి ऋषि प्रोक्तम जीवन विधा मूड पितृणा नी पैन पेदल उन्न सीरू उतृमुक्ति हेतु पितृमुक्ति हेतु चीजा ఒకవేళ వాళ్ళ యాతనామయ శరీరంలో చిక్కుకొనిపోయి ఉన్నట్లయితే వాళ్ళ జీవన విధాన ప్రభావం చేత సాధారణంగా అలా ఉండదు సాధారణంగా తొంభై తొమ్మిది శాతం వెనకనే జన్మ ఇచ్చేస్తుంది ఎక్కడన్నా ఒక శాతం యాతనామయ దేహంగా ఉండిపోయే అవకాశం ఉంది ఆ చనిపోయిన కాల ప్రభావం చేత లేదా జీవి యొక్క జీవన ధర్మ ప్రభావం చేత అలాంటి సందర్భంలో నీ ఉపాసనా బలం ద్వారా నీ దివ్యత్వాన్ని అర్పించడం ద్వారా వాళ్ళకు ముక్తి కలిగింది అది కూడా ఒక విధానం ఈ దివ్యత్వాన్ని వాళ్ళకి యువగలిగే సమర్థత నీకు ఉండాలి నీకు దివ్యత్వం ఉండాలా అవుతుంది నీకే లేకపోతే ఇస్తే కాబట్టి తల్లిదండ్రులు ఏమో పిల్లల్ని పెంచేటప్పుడు ఇదే పున్నామ నరకాన్ని తప్పిస్తాడంటే అర్థం ఇదే పుత్రుడు పున్నామ నరకాన్ని తప్పించడం అంటే అర్థం ఏమిటంటే మీ ద్వారా తల్లిదండ్రి ముక్కులు అవ్వాలి ఒకటి పిత్ర రుణాన్ని తీర్చుకోవడం ద్వారా ముక్కులు రెండు మీరు దివ్యత్వాన్ని సాధిస్తే మీ దివ్యత్వ ప్రభావం అంటే తల్లిదండ్రులు ముక్కులవ్వ నువ్వు దివ్యత్వాన్ని సాధించలేదు అప్పుడు ఎలా పంపిస్తావు ఇక్కడ పెట్టేటటువంటి అన్నపు ముద్దలు ఇక్కడ భూత యజ్ఞానికి పనికి వస్తాయి కానీ వీటి దాని వెనక చెప్తున్న మంత్రాక్షర సహితమైనటువంటి సూక్ష్మ శరీరంలో ఉన్న శక్తి ఉంది ఆ శక్తి సర్వవ్యాపకం కదా దాన్ని అక్కడికి పంపించగలగాలి అలా ప్రయోగించగలిగే శక్తి రావాలిగా మనం సాధించాం వాళ్ళు పోయిన తర్వాత నేను సాధిస్తానంటే ఎప్పుడు సాధిస్తా ఎప్పుడు పంపిస్తా వాడిని ఇది వీలు ఏ పనేనా కాబట్టి వాళ్ళు ఉండగానే వాళ్ళు ఆచరిస్తున్నారుగా వాళ్ళని అనుసరించి నువ్వు ఇట్లా భౌతికమైనటువంటి దానికి ప్రాధాన్యతను తగ్గించి సూక్ష్మము కారణము మహాకారణ స్థితులకి ప్రాధాన్యతనిచ్చి మానవ జీవితాన్ని ధర్మబద్ధంగా నడపాలి ఎట్లా విజ్ఞానయుతంగా వివేకవంతంగా ఎన్ని తరాలైనా అది క్షోభించకుండా ఉండాలి ఎలా ఉండాలి పైగా అది నీ తర్వాత ఎన్ని తరాలైనా జరగవచ్చు కాదు నిన్ను ఆదర్శవంతంగా తీసుకోవాలి అంతటి మహనీయుడు కావాలి మనీషివి కావాలి మనిషి కాస్త ఇప్పుడు మనీషి అవ్వాలి మరి ఎప్పుడవుతారు జీవితంలో ఎన్నేళ్ళు అయిపోయింది వన్ క్వార్టర్ గాన్ ఇప్పుడు మీ అబ్బాయో మీ అమ్మాయో పుట్టబోయే వాళ్ళు పుట్టారా ఇక చెప్పట్లేదు పుట్టిన తర్వాత నేను ఏదైనా చెప్పమన్నా జార్ఖండ్ జైల్ వెంట్ ఆఫ్ ది హిల్ దాంట్లో ఏం ధర్మం నేర్చుకుంటాం పింకిల్ పింకిల్ లిటిల్ స్టార్ కాబట్టి అవి భౌతికంగా పరిధి వరకే నేను పరిమితింప చేస్తున్నాయి తప్ప మనసుని దాటడానికి కావాల్సినటువంటి లాన్ని ఇవ్వటం సమర్థత ఇవ్వటం మరి ఇచ్చేటటువంటి విద్యను చదివా చదవాలిగా అందుకని మన వేదాంత విద్య చెప్పిందంటే ఉత్తమమైనటువంటి జన్మ ఏది అని ప్రశ్న చేసాము ఏది మానవు జన్మ ఇందుగా ఉత్తముడేవాడు మానవులలో ఉత్తముడేవడు పురుషుడుగా పుట్టడం ఉత్తముడు పురుషుడుగా పుట్టడం ఉత్తముడు మళ్ళా స్త్రీ పురుష దేహాలలో పురుష దేహంతో పుట్టడం ఉత్తమం పురుషులలో ఉత్తముడు ఎవరు వేదాధ్యయనం చేసే అర్హత కలిగినటువంటి పురుషుడు ఉత్తముడు ఆయన వేదాధ్యయనం చేసిన వాళ్ళలో ఉత్తముడు వేదాంత సారమెరిగిన వాడు ఎవడు వాడు ఉత్తముడు వేదాంత సారమెరిగిన వాడులో ఎవడు ఉత్తముడు ఎవడు బ్రహ్మనిష్ఠుడు వాడు ఉత్తముడు మానవులను కేటగిరీజ్ చేశారు మళ్ళా విచక్షణ ఉండాలిగా విచారణ నేర్పుతున్నాడు అనమాట ఏది ఉత్తమం ఏది ప్రధానం అంటే పురుషుడు ముందు పురుషుడు పురుషుడు మళ్ళా ఎవరు ఏ జన్మ రావాలి వేదాధ్యయనం చేసిన వాళ్ళలో వేదాంత సారిన వాడు మళ్ళీ వాళ్ళలో వాడు ఉత్తముడయ్యాడు వాడికి మళ్ళీ జన్మలే వాడికి జన్మ లేకపోవడమే కాక ఏడు తరాలను ఉద్ధరించగలిగే సమర్థ వాడి ద్వారా ఏడు తరాలు ధరించబడే పితామహుడు రపితామహుడు ఇంకా ముందు నాలుగు తరాలు ఇటు ఇటు కింద మూడు అలా పైకి నాలుగు కిందకు మూడు అంత ప్రభావశీలుడే ఉంటాడు నేను ఇప్పుడు వాడు మానవుడే కదా మహనీయుడు యుక్తి పురుడు కానీ వీటిని ఎన్ని ఏ దిశగా వాడతామంటే ఇంత విచారణ చేయాలి ఎందుకు పురుషుడే ఉత్తముడు అన్నారు స్త్రీ పురుషులలో స్త్రీకి ప్రకృతి సంబంధమైనటువంటి బలహీనతలు కొన్ని ఉన్నాయి దేహంలో పురుషుడికి స్త్రీ పురుషులలో ప్రకృతి పురుషుడికి ఇచ్చినంత స్వేచ్ఛ స్త్రీకి బలం అర్థమైనా దాన్ని వ్యతిరేకంగా మాట్లాడుకున్నావు నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హత అర్థం స్త్రీకి స్వేచ్ఛ ఇవ్వకూడదని చెప్పారని అర్థం చెప్పకుండా తప్పది స్త్రీ శరీరం ద్వారా ఆమె శరీరం యొక్క లక్షణాల ద్వారా ప్రకృతి ద్వారా ఆవిడ కొన్ని నియమాలకు లోబడిపోయింది దాన్ని ఎవరేం చేయలేదండి పురుషుడు ఉండాలన్నా స్త్రీ వరే ఉండటం కుదరదు స్త్రీ పురుషుడు వరే ఉండాలన్నా కాబట్టి ఆ ప్రకృతి ధర్మాన్ని ఏం చేస్తావు దాని ఏం చేయలేవుగా దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పారు ఆత్మబుద్ధి సుఖంచైవ స్త్రీ బుద్ధి ప్రళయాంతక మొదటి వాక్యం తీసేసి రెండో వాక్యమే చెప్పుకుంటాడు ఎప్పుడూ కూడా ఆత్మనిష్ఠుడవ ఉండాలి నువ్వు స్త్రీ బుద్ధి కలిగి ఉండకూడదు స్త్రీ బుద్ధి అంటే అజ్ఞాన సహితమైన ప్రకృతి సహితమైన నువ్వు ఎట్లా ఉండాలని ధర్మం చెప్పిందో శాస్త్రం చెప్పిందో ఉండకుండా దాని స్త్రీ అంటే ఏమిటి అసలు సకార తకార రకార మూడొక్క స్త్రీ సా తార సాత్విక ఈ మూడు కలిపితే స్త్రీ అని అర్థం అంతే కానీ స్త్రీ శరీరం కాదు ఈ సత్యం తెలుసుకోక మనం ఏం చేశాము స్త్రీ శరీరమై పురుష శరీరం అని అంటున్నాం శరీరాన్ని బట్టి చెప్పల వస్తుంది సా తార మూడు గుణాలకి లొంగినటువంటి వాడు ఒకడు లొంగని వాడు పురుషుడు మూడు గుణాలకి అతీతంగా ఉన్నవాడెవడు వాడు పురుషుడు కాబట్టి మానవుల్లో ఉత్తముడెవడు మానవులు రెండు భాగాలు శరీరం ప్రకారం స్త్రీ పురుషులు అని చెప్పలే లొంగిన వారందరూ ఒక బ్యాచి లొంగని వారందరూ ఒక బ్యాచి ఇందాక నీకేమర్థమైంది స్త్రీ పురుషులంటే పురుషుడు నేనే ఉత్తముడు అనుకుంటాను పురుష దేహాన్ని బట్టి ఉత్తమ్డని చెప్పలే మూడు గుణాలకి లొంగకుండా గనక ఉన్నవాడు అయితే నువ్వు పురుషుడు స్త్రీ శరీరంతో ఉన్నా సరే పురుష శరీరంతో ఉన్నా సరే అదే మూడు గుణాలకి లొంగేవు అప్పుడు ఒక బేసి ప్రకృతి ధర్మంతో వ్యవహరిస్తాడు సుఖ దుఃఖాలు ప్రియాప్రియాలు ఎవరైతే ఇలా మూడు గుణాలకి లొంగిన వాళ్ళు వాడు ద్వైతం ఇది ద్వైతం అంటే అదే ఇందాక ఆయన ఒక ప్రశ్న వేశాడు ద్వైతం అంటే ఏంటంటే అన్నాడు ఆన్సర్ లేదా నాకు ఎంత నైపట్టిందో చూడు క్రమంలో నీ స్థాయికి వచ్చి చెప్పాలంటే ఎంత మామూలుగా చెప్పేయచ్చు ద్వైతం అంటే ఇదే అని నీకు ఒక మాటలో చెప్పి కానీ నీకు సమగ్రమైన అవగాహన రావాలంట ఇంత శ్రమ చేయవలసిందే అదేనా కాబట్టి ద్వైతం అంటే అర్థం ఏంటి మూడు గుణాలకు లుంగిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ద్వైతం మూడు గుణాలకు లోమగుణ ఉన్నారు వాళ్ళు పురుషులని చెప్పాక పురమునందు ఉన్నవాడెవడో వాడు పురుషుడు ఏమి పురం ఏ పురం నవద్వారపురీదేహి పురుషుడు అన్నదానికి స్వత్రం ఏం చెప్పారంటే పురమునందు ఉన్నవాడెవడో వాడు పురుషుడు పురం అనగా ప్రశ్నించాడు అనమాట నవద్వార పురీదేవి నీకు శరీరానికి ఎన్ని ద్వారాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు విశద్ధగా వయవాళ్ళు అన్ని కలిగినా కూడా తొమ్మిది ఈ తొమ్మిది రంధ్రములతో కూడినటువంటి పురమునందు దిగ నివసిస్తున్న వాడెవడో వాడు పురుషుడు వీళ్ళెక్కడైనా శరీరం కాదు కాబట్టి మొదటి ఇల్లు ఎక్కడా కాబట్టి పురుషుడు అవుతాం శరీరమైన ఆయిల్ అనుకున్నవాడెవడో వాడు శరీరీ దేహమైన ఆయిల్ అనుకున్నవాడెవడో వాడు దేహి నీ ఇల్లు ఎక్కడ బాబు అంటే ఇది కాదు కాబట్టి నువ్వు నీ ఇంటిని మోసుకు తిరుగుతున్నావు టైం అయిపోతే ఇల్లు తెలు ఇల్లు నువతావా ఎక్కడన్నా ఇల్లు నువ్వు అవుతావా ఓగా మరి శరీరం నేనంటాయో దీన్ని చూపెట్టుకుని నేనే నేనే నేనే అంటావేంటి బాగా తెలిపాల ఇప్పుడు ఒక మాటతో కాబట్టి పురుషుడు అనగా ఎవరు బురమనందు పురుషుడు బురమనగా నవద్వారా పురి ఇది ఈ సొత్ అని గుర్తుపెట్టుకోవాలి నువ్వు అలా ఉండాలి అంటే మూడు గుణాలు దాటాలి మూడు గుణాలని దాటినటువంటి మానసిక వికాసం బుద్ధి వికాసం సిద్ధశుద్ధి ఎప్పుడైతే నీవు వస్తాయో అప్పుడు నువ్వేవుతావు పురుషుడు అవుతావు స్త్రీదేహమే కావచ్చు పురుష దేహమే కావచ్చు కాబట్టి ప్రతి దేహంలోనూ ఈ రెండు భాగాలు మూడు గుణాలకి లొంగేటటువంటి పద్ధతి ఉంది మూడు గుణాలకు లొంగకుండా అతీతంగా ఉండే పద్ధతి కూడా అతీతంగా ఉన్నవాడు పురుషుడు నొంగుతున్నది స్త్రీ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫార్టీ నైన్ పర్సెంట్ అంతే తేడా అందుకని ఏమన్నావు బెటర్ హాఫ్ వేరే బెటర్ ఎక్కడ వద్దండవు అక్కడ లేదు అక్కడే ఇందులోనే ఫిఫ్టీ పురుషుడు ఫార్టీ స్త్రీ అదే అయినా వేరే ఇంకేం లేదు అట్లాగే ఎప్పుడైతే నువ్వు ఈ ద్వైత స్థితి నుంచి ఎదగడానికి ప్రయత్నిస్తావు అప్పుడు విశిష్టాద్వైత స్థితికి వస్తావు ఇందువల్ల ద్వైతంలో ఏమన్నాడు జీవుడు వేరే దేవుడు వేరే ఎందుకని మునుగుణాలు లొంగేసావు లొంగిన జీవుడు స్త్రీ సకార తకార రకారాత్మకమైన బుద్ధి కలిగిన వాడు వాడు జీవుడు స్త్రీ బుద్ధి ప్రళయాంతక అంటే అర్థం ఏంటంటే జీవభావం వల్ల ప్రళయానికి పలొంగుతావు కాబట్టి జీవభావానికి లోనమ్మాక జీవభావంతో ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడు వాడికి దేవుడు వినే ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు దేవుడు ఇక్కడ లేడు వైకుంఠ కైలాస సత్యలోక ఎక్కడో ఉన్నాడు వెళ్ళాలి అక్కడ దేవుని పొందాలంటే దివ్యత్వాన్ని సాధించాలంటే ఏ వైకుంఠమో ఏ కైలాసమో ఏ సత్యలోకమో వెళ్ళాలి వెళితేనే సాధించగలడు ఈ రకమైనటువంటి విజ్ఞానానికి పరిమతించబడితే ద్వైతం దేవుడు వేరే దేవుడు వేరే దేవుడు ఎక్కడ ఉన్నాడయ్యా వైకుంఠ కైలాస సత్యలోకాల్లో ఉన్నాడు తపోలో ఒక జనంలో ఒక సత్యలోకాలు ఊర్ధ్వలోకాల్లో ఉన్నాడు కాబట్టి నువ్వేం చేయాలి సాధన ద్వారా ఆరాధన ద్వారా నువ్వు ఈ దివ్యత్వాన్ని సాధించాలి ఇక్కడ పుట్టింది ఆరాధన ఆ దివ్యత్వాన్ని అందించేది ఆరాధన ఏది దివ్యమో తెలుసుకోవాలంటే మొదటి మెట్టు ఆరాధన అది ఆ ఆరాధన భక్తితో మొదలైంది ఈ భక్తి భావం నీళ్ళ మటుమట ఎలా వేళ్ళు ముందు మానవుడు దేవుడు వేరే ప్రభావం చేత మూడు గుణాల కింద ప్రభావం చేత మొదలైంది ఎవరైనా అంతే ఎక్కడికి మళ్ళీ కలిసింది ఇదే కొనాలి క్రమేపీ ఆరాధన చేయగా చేయగా చేయగా చేయగా కొంతకాలానికి ఏమవుతావు అందులో పండుతాం అన్నమాట కరిపక్క వస్తాం తినక చిన్నప్పుడు బొమ్మల పుస్తకాలు చూస్తే ఆనందంగా ఉందలేదు ఎల్కేజీ నర్సరీ అప్పుడు బొమ్మల పుస్తకాలు చూస్తే అనిపించేది ఏటూ ప్రపంచమే తెలియదు చెప్తా బొమ్మల పుస్తకమే ప్రపంచం కదా ఏం ఎవరు వచ్చినా ఏం తీసుకొని చూపిస్తాడా పిల్లాడు వస్తాడు ఇది చెప్పు ఇది చెప్పు అంటుంటారు ఇప్పుడు వాడి ప్రపంచం ఏంటి ఆరాధన ద్వారా ఏమయ్యాడు ఇప్పుడు ఇంకో బొమ్మల ప్రపంచంలో రాముడు కృష్ణుడు శివుడు అమ్మవారు ఇది సగుణ ఆరాధన చేస్తాడట ఇక్కడా బొమ్మలే ఇదెంత విడ్డూరంగా ఇదెంత వైపరీతంగా ఇదెంత విశాలంగా ఇది ఎంత ఆకర్షణీయంగా ఉందో ఈ సగుణ ఆరాధన కూడా అలాగే చేయాల్సిందే ప్రతి ఒక్కరూ చేసి పరిణతి సాధించాలి చేయకుండా నేను దాటేశానంటే అయ్యే పని కాదు ఎంతో కొంతకాలం నీకు ఆ సంస్కార బలంలోంచి విడుదలవ్వడానికి సహకరించేటటువంటి సమయం వచ్చేంత వరకు నువ్వు చేస్తావు తర్వాత బొమ్మల పుస్తకం ఏమైపోయింది ఎక్కడికి పోయింది అది ఇక్కడ కూడా అదే జరుగుతుంది ఇక్కడ కూడా తగుణారాధన చేయగా చేయగా చేయగా చేయగా చేయగా నీలో భక్తి స్థితి పండుతుంది పరిపక్వత వస్తుంది అన్నమాట భక్తి పండి యోగస్థితిలోకి మారదు భక్తి యోగం ఆ యోగం అయినప్పుడు క్రమేపీ అది అనన్యభక్తిగా మారుతుంది ఆ అనన్యభక్తి అయ్యేంత వరకు జీవుడు వేరే అనన్యత అనే స్థితికి వచ్చేసేటప్పటికి దగ్గరకు వచ్చేస్తాడు అప్పుడే ఒకటే అంట విశిష్టాద్వైతం దగ్గరకు వచ్చేస్తాడు అనమాట అతి దగ్గరగా అతి దగ్గరగా వచ్చేస్తారు అనమాట ఎప్పుడు అదిగో అయో దేవుడు నాకు కనబడుతున్నాడు దేవుడు కనబడుతున్నాడు నాకు దేవుడితో సంభాషిస్తున్నాను మాట్లాడుతున్నాను ఆయన లోకంలోనే ఉన్నాను ఇంకా నాకు నా లోకమే అది సలోక్య సామీప్య సూప్య ఈ మూడు కలిగితే విశిష్ట అదేంటే ఇంకా వాటి ప్రపంచం అంతా ఎవరుంటారు దైవమే ఇక దివ్యత్వమే కానీ వేరుగా ఉన్నారు దివ్యత్వమే కానీ వేరుగా ఉన్నారు ఇంకా సాంతం ఒకటే అయిపోతుంది సాహిత్యం ఒకటి ద్వైతం అద్వైతం ఈ చివర ఉన్న ద్వైతం అయితే ఆ చివర ఉన్నది అద్వైతం ఈ దివ్యత్వాన్ని సాధించడానికి ఈ మూడు మార్గాలు ద్వైతం స్థాద్వైతం అద్వైతం జీవో బ్రహ్మేవ నాపర అనేది వేరే బ్రహ్మము వేరే లేదు ఒకడే ఉన్నవాడు ఉన్నది జీవ జగత్తులుగా కనబడుతున్నది కూడా బ్రహ్మమే విద్య అంటా ఏమంటున్నాడు ఇప్పుడు కనపడుతున్న జగత్తు కూడా బ్రహ్మమే జీవుడు కూడా బ్రహ్మే ఎంత కాని ఆ స్థితి నేను పరిపక్వత సిద్ధించి రావాలి ఆ అద్వైత సిద్ధి జరగాలి అదే ఆత్మనిష్ట బ్రహ్మనిష్ట అనే భాగంగా చెప్పబడింది కాబట్టి ఇప్పుడు మీరైతే ఏ దశలో ఉన్నారు ఇతిహాసములు పురాణములు ధర్మాలు తెలుసుకునే ఈ చివరి దశలో ఉన్నారు ఈ చివరి నుంచి బ్రహ్మనిష్ఠుడు చివరి దశకి అప్పటికి కానీ మానవ జన్మ దీనికి ఎన్ని అనుకూలతలు సిద్ధించాలంటాం ఒక కంప్యూటర్ ఉంటే సరిపోతుంటాం దీనికి వదరటం లేదు ఎంతమంది సహాయం కావాలి అసలు ఇప్పుడు ఆ భాష నీకు నేర్పాలంటే ఎంతమంది ఎంతగా ఎంత కష్టపడాలి అందుకని మొదటి మీరు ఇద్దరు చదవడం రామాయణంతో మొదలుపెడాలన్న నేను అడిగాను మా నాన్నగారు నాగా వేఆర్ టు స్టార్ట్ ఎప్పుడు అయిపోయిన వాళ్ళకి సెలవులు వస్తాయి కదా ఖాళీగా చూస్తే అది వాట్ టు డూ వేర్ టు స్టార్ట్ అంటారు రామాయణం చదువు దాంతో మొదలు పెట్టాలి ఎవరైనా అన్నారు రామాయణం తెలుగు శాత పదహారు వాల్యూలు తెచ్చిపడేశారు చదవాల చదువునైనా పదహారు వాల్యం చదువు మూలం రామాయణం తెలుగు శాత వ్యాఖ్యానం మూడు నెలలు అదే పని వేరే పని లేదు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అదే పని పదహారు బాల్యములు మూడు నెలల్లో పూర్తి అయ్యి రామాయణం పుట్టయింది వాట్ టు డూ అప్పుడు మా అమ్మగారు ఏం తెలుసుకున్నావు ప్రశ్నించారు ఎలా ఉండాలి అలా ఉండాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అందులో ధర్మం గురించి స్పష్టమైనటువంటి పట్టుద పట్టొస్తుంది అనమాట రామాయణం చదివితే నీకు అరిగే ఉపయోగం ఏమిటంటే ధర్మాధర్మ విచక్షణ బలంగా ాగా వేళ్ళలోనూ ఉంటుంది అనమాట అధర్మం చెయ్య అప్పుడు నెక్స్ట్ స్టేజ్ భగవద్గీత నేర్చుకోవడం రెండో స్టేజ్లో భగవద్గీత నేర్చుకోవాలి భగవద్గీత ఎవరు నేర్పాలని ఎవరో నేర్పాల్సిందే ప్రతి చోట గురువు కావాల్సిందే గురువు లేకుండా గురువు లేని గుడ్డి విద్య స్వయంగా నేర్చుకునే దానికి సరిగ్గా ఉండదు అనమాట నడక సరిగ్గా ఉండదు అని తప్పులు తప్పులు వస్తాయి అన్నమాట నీవు స్వతంతిరుగుతో చదువుతావు అప్పుడు ఆ పరిజ్ఞానం సరిగ్గా ఏర్పడతాను అప్పుడు విద్యాప్రకాశానంద గిరి స్వామి వారు గీతాయజ్ఞాలు చేస్తున్నారు ఆ గీతాయజ్ఞానికి తీసుకెళ్ళినా పద్దెనిమిది రోజులు వచ్చగా పద్దెనిమిది అధ్యాయాలు ఏం తెలుసుకున్నావు భగవద్గీత చెప్పింది సిద్ధప్రజ్ఞవుగా మానవుడు ప్రతి ఒక్కడు కూడా స్థప్రజ్ఞుడు అవ్వాలి అవ్వకపోతే నువ్వు నన్ను తెలుసుకోలేవు ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్పు తెలుసుకోవాలంటే నువ్వు శితప్రజ్ఞవు కావాలి అది కాబట్టి ఏం తెలుసుకున్నాం అని అడిగి పదిహేను రోజులు రోజు వంద సార్లు చెప్పాడు శిత ప్రజ్ఞవుగా శిత ప్రజ్ఞా తేల్చుకున్నాక ఆ శితప్రజ్ఞడు అప్పుడు మిగిలితాను కాబట్టి ఇప్పుడు టాస్క్ ఏంటి అని ఇ అప్పుడు అన్ని సాహిత్యాలని చదవడం జరుగుతుంది చదవని సాహిత్యం లేవు విరసం అరసం విప్లవ రచయితల సంఘం వేదాంతం అన్ని నాస్తిక సంఘాలు కమ్యూనిస్ట్ భావాలు ఈ ఈ భూప్రపంచంలో ఎన్ని సాహిత్యాలు ఉన్నాయో అన్ని సాహిత్యాలు చదివేశాయి ఏడు సంవత్సరాల పాటు అదే పని వేరే పని లేదు అరచి పని గుడికి వెళ్ళాల బడికి వెళ్ళాలా వివాహం అయ్యే కాలానికి అదే పరిస్థితిలో ఉన్నాను వివాహం అయింది మొదటిసారి గుడికి తీసుకెళ్తారా లేదు ఇద్దరుగా గుడికి తీసుకెళ్లేదు మాకు ఇక్కడే కాదు నేను వెళ్ళాలని ఎన్న ఏమైందన్నారు ఏంటి అక్కడ చూసారు అక్కడ ఏం చూసారు దాన్ని చూడడానికి ఏమీ లేదు అక్కడ మీరు ఏం చూసి వచ్చారో చూసి వచ్చినా నేను చూడకపో అప్పుడు ఏమనుకున్నాను అండి ఇరవై రెండేళ్ళకే పెళ్ళి అప్పటికే నాలో ఈ విప్లవాత్మకమైన భావాలు విపరీతంగా ఉన్నాయి సాంప్రదాయాన్ని బాగా అధ్యయనం చేశాను సాంప్రదాయంలో బాగా లోటుపాట్లు ఉన్నవి గమనించాడు ఆ భ్రాంతిగతమైనటువంటి ద్వైత పద్ధతిలో ఉన్నటువంటి ఆ ధర్మాలన్నింటినీ బాగా విశ్లేషణ చేసి అప్పుడేమైంది ఏవైతే ప్రాచుర్యంలో బయట ప్రపంచంలో కర్మరూపంలో కర్మబద్ధాలలో కర్మబద్ధతలను వ్యవహరించే అన్ని బంధనాలుగా దోచు ఏం చేశాను అప్పుడు ఈయన ఏం చేయని నేను నేను ఈ క్లాస్ మనిషిని కాదు నేను చెయ్యను కాదు సజ్జించేసే పోలా అమ్ముడు ఈడేంట్రావా మన అసలేకొడ్ ఆస్తి కూడా అయిపోతుంది అని నేను వేద ఆ దశలో సత్యసాయి దగ్గరికి చేయ కృపా విశేషం చేత దివ్యత్వం ఆస్తికుండా అయితే దివ్యత ఎలా వచ్చింది ఒకేసారిలో పరిణామక్రమం ఆ తరచు చూసేటప్పుడు ప్రపంచాన్ని మరి తరచు చూడాలండి సమయం పడదా ఖురాన్ ప్రపంచంలో ఉన్నవన్నీ చదవాలిగా అన్ని మతాలని అన్ని ధర్మాలని అధ్యయనం చేయాలి బౌద్ధం అన్నీ అధ్యయనం చేస్తాం ఇది ఇది ఉత్సమో ధీనం కూడా అధ్యయనం చేస్తాం చెట్టుకోన వాళ్ళు వారపత్రిక చూస్తాము ఒకసారి ఇక దిగుతే అయిపోయాయి పదహారు వాల్యములు రామాయణం మూడు నెలలు చదివిన వాడికి పెద్ద విషయం ఏమో ఇప్పుడు తర్వాత చదువుతామే కావసరం అంటే పనేముంది ఇట్లా క్రమేపీ ఎదిగిపోతాం అన్నమాట ఎదగ్గా ఎదగ్గా ఏం అవసరం సందేహాలేగా ఇంత అధ్యయనం చేసి ఏం మిగిలినాయి సందేహాలు మిగిలినాయి ఇప్పుడు ఈ సందేహాలు ఎలా పోగొట్టాలి ఇప్పుడు కావాలి సద్గురు సద్గురు లేకపోతే ఇంట్లో అప్పుడు సత్యసాయి బాబా అనుగ్రహానికి ఆయన ఏం మార్పు దగ్గర కూర్చోబెట్టుకుని ఆయన బోధించాడు మహానుభావుడు ఏం లేదు అలా చూసాడంటే అలా చూస్తే మార్పు మరి ఇప్పుడు గురుకులు చూస్తే వచ్చేస్తున్నాను మహానుభావులు యొక్క చూపు పడితే వచ్చాను ఎంతటి శక్తిశాల ఏం మాట్లాడక్కర్ల కోర నీ మీద దృష్టి పెట్టేట్లా చూస్తే చాలు క్షణ మాత్రం ఆ దివ్యత్వం నీకు ప్రవేశించేస్తువ్యత్వం అనుభూతికి వచ్చేస్తు క్షణంలో ఒకటి అడిగా నీ చేతిలో పనిముట్టుగా జీవితం వెళ్ళేట్టుగా చూడవు నేను ఇంక నేమ సద్గురువు చేతిలో పనిముట్టుగా జీవితం వెళ్ళేటట్టుగా చూడవయ్యా అది నాకు ఇప్పుడే తెలియాలి నాకు అన్ని ఆలసన్ అప్పుడు అప్పుడు అయిపోవాల్సిందే నా పని నా వ్యవహారం అంతా మొదటి నుంచి తెలుసుకోదలుసుకుంటే ఇంకా అదే పని అది అది అయ్యేదాకా విడిచిపెట్టడం ప్రసక్తం అవుతుంది ఇప్పుడు ఇప్పుడు జరిగిపోవాలంటే ఇప్పుడు ఇప్పుడు జరిగిపోవలసింది అంతే నేను నేను దీన్ని విడిచిపెట్టం అంతే అక్కడే ప్రశాంత నిలయంలోనే ఉన్నాను వారి చేతిలో పనిముట్టుగా పనిచేయడం ఎట్లాగో అక్కడ నేర్చుకుని అనుభూతమై అప్పుడు వచ్చాడేనా ఇలా కూడా జీవించవచ్చు అన్నమాట ఉత్తమమైన జీవితం రాలా ఇంకా అప్పుడు సద్గురు పుట్టకురకలో ఉన్నాడా అంతనే ఉన్నాడుగా అప్పుడు అనన్యత వచ్చేరా దగ్గరికి వచ్చేరా నేను ఇక్కడ ఉన్నా బాబా అక్కడ ఉన్నాడంటే దోహితం తెరాగా సద్గురువు చేతిలో పని ముట్టుగా ఎప్పుడు కనెక్టివిటీ ఉంటుందిగా ఇద్దరి మధ్య ఆయన దగ్గర ఆదేశం వస్తూ ఉంటుంది నా నా ఇం లేదయా ఉపదేశ సార్ మొదటి సార్ ఉపదేశం భగవాన్ రమణుడు చెప్పారు ఏం చేయాలయా నేచ్చయా కృతం నా ఇచ్చ లేదని ఇచ్చా త్యాగం చేయవనరు చేయగలవా మొదటి వాక్యం ఎట్టుకుంటేనే నేయాకృతం మానవుడు అన్నవాడు ఏం చేయాలి ఇచ్చని త్యాగం చేయాలి ఎంత ఎదగాలి ఇచ్చని త్యాగం చేయాలంటే నువ్వు ఏ స్థాయికి ఎదగాలి ఇప్పుడు ఏ నీళ్ళు వేద్దాం దాన్ని ఫిజికల్ నీళ్ళు వేద్దాం ఫిజియలాజికల్ వేద్దాం సైకలాజికల్ వేద్దాం స్పిరిచుల్ ఏం లేదా ఆత్మనిశ్చుడు అవ్వాలనే లక్ష్యాన్ని స్వీకరించకపోతే నిశ్చయాకృతమైన ఆయన ఒకసారి చెప్పగానే ఉంటావా పైగా వాళ్ళ పద్ధతి ఏంటి ఓసారే చెప్తారు రెండోసారి ఒకసారి చెప్తే చేసుకుంటారు సహించరావు సద్గురువుల పద్ధతి అంటే ఎలా ఉంటుంది ఒకసారి చెప్తాడు అంటే జీవితానికి మాట జీవితానికో మాట మనిషికి అమ్మాట జీవితానికి ఒకసారి చెప్తారు ఒకసారే చెప్తాడు అంతే చెప్పేది ఏదో ఒకసారే చెప్తాడు మళ్ళా మళ్ళీ చెప్పండి దాన్నే నువ్వు వినియోగించుకొని దాన్ని సాధించి నిజ జీవితంలో ఆ స్వానుభవ ప్రమాణాన్ని పొంది వస్తే ఆ వికాసం విజ్ఞానాన్ని వస్తే తర్వాత పైపాటు మరి అట్లా చేయాలంటే మరి నువ్వు సంసిద్ధుడే అన్నారా ఎంత సంసిద్ధాలు కావాలి వాస్తవానికి స్పిరిచువల్ నీడ్ అన్న పదం సరైనది కాదు అంటారు స్పిరిట్ ఇస్ ఏ వాయి నీడేంటి తిన కదా గాఢ నిద్రా వాయి లేదా తిన కదా ఆ వాయిడి నీడేంటండి లేదు సో నాన్ డ్యూల్ స్పిరిచువల్ దిమ్స్ విల్ నాట్ ఎడాంటిక్ వే ఆఫ్ లివింగ్ కాబట్టి సంస్కృత శబ్దాలు అయితేనే సరిపోవాలి ఈ ఇంగ్లీష్ శబ్దాలు చాలా వాటికంత శక్తి లేదు కాబట్టి సోల్ఫుల్ అంటాను కూడా చాలు ఆత్మనిష్ట అంటే అందరూ సోల్ఫుల్నెస్ అనే పదానికైనా వాడతారు అది చాలు ఎంతమంటే కాబట్టి ఎప్పటికైనా మీరు మీ మేధాశక్తితో మీరు ఉత్తమమైన మేధాశక్తి కలిగినటువంటి మానవులుగా ఈ జన్మకి జన్మించారు కాబట్టి ఉత్తమమైనటువంటి సాంగత్యంని కోరుకుని ఉత్తమమైన సాంగత్యం ద్వారా ఆత్మనిష్ఠుడు బ్రహ్మనిష్ఠుడు అయ్యే ప్రయత్నం చేస్తే ఈ జన్మలో మీకు వచ్చిన మేధాశక్తికి ఏదైనా ప్రయోజనం జరుగుతుంది ఎందుకంటే మీకు ఆర్థిక స్థిరత ఉంది సామాజిక స్థిరత ఉంది విద్య ఉంది శరీరానికి ఏ రకమైన లేదు అవునా మరి సాధించడానికి అడ్డంకులు ఏమి ఏం లేవు ఆరోగ్యం బాగానే ఉంది అన్నీ బాగానే ఉన్నాయి కదా మరి భూమండలం మీద ఉన్న ఏడు వందల అరవై కోట్ల మంది మానవుల్లో ఇవన్నీ లేని వాళ్ళతో పోలిస్తే ఎంతమంది కంటే ముందు ఉన్నాం టాప్ హండ్రెడ్ ఫ్లోర్స్లో ఉంటాం మనం ఈజీగా టాప్ హండ్రెడ్ ఫ్లోర్ భూమండలం మీద ఉన్న జనాభా మీద ఎక్కడ రాశారనుకోండి అందులో మనం ఉంటాం కదా మినిమం ఆరు వందల యాభై కోట్ల మంది కంటే మెరుగ్గా ఉన్నమ్మానికి దేనికోసం ఇప్పుడు స్ట్రైవ్ చేస్తున్నాం దేనికోసం చింతిస్తున్నాం ప్రతివాడు బీరుబాయమ్మా అవ్వాలి అదే అసలు అన్నెసరీ కదా అవుతుందా అసలు ఎప్పటికన్నా దేవతలు అందరూ లక్ష్మీదేవి అవ్వాలనుకుంటే ఆ పోటీకి ఏదే ఉందా మరి మనకెందుకు పోటీ మనం సాధించవలసింది ఏమిటనే దాని మీద స్పష్టమైన కాదు గ్రాహ్యత ఉంటే తప్ప మనం జీవితంలో నడక సరిగ్గా ఉండదు నిజానికి ఎనిమిదేళ్ల కంటే లోపల గనక ఈ బ్రహ్మ జిజ్ఞాస దీన్ని ఏమన్నారు బ్రహ్మ జిజ్ఞాస ఎవరికైతే కలుగుతుందో వాడు ఉత్తముడు పదహారేళ్లకు గనక కలిగితే మధ్యముడు ముప్పై రెండేళ్లలోపు కలిగితే అర్హముడు తర్వాత కలిగిందనుకో ఇంకా ఆ జన్మ కావద్దు ఎందుకంటే కనీసం ముప్పై సంవత్సరాలు కావాలి మూడు దశలు ఉంటాయి అందులో ఆ మూడు దశల్ని పూర్తి చేయాలి అంటే ముప్పై సంవత్సరాలు కావాలి పుష్కరాలు పడతాం అది సద్గురు కృప ఉంటే సద్గురు కృప ఉంటే సద్గురు కృప ఆ జన్మలోనే కనుక కలిగితే మూడు పుష్కరాలు టైం పడుతుంది ముప్పై ఆరు పడుతుంది ఆ విద్య పూర్తి పైగా ఎవరు బయట స్కూల్ పెట్టిన ఆర్ప నో స్కూల్ నో బుక్ హార్ స్ట్రైవ్ ఇన్ లైఫ్ అండ్ సెర్చ్ ఫర్ ది రియల్ గురు సరైన గురువును వెతకాలని అన్వేషణ చేయాలి చేసి ఆయన చెప్పినట్టు జీవించి సాధించాలి ఆయనకు ముప్పై ఆరు సంవత్సరాల సమయం కూడా ఏం చేయాలి ఎనిమిది ఎనిమిది అయిపోయింది పదహారు కూడా అయిపోయింది ముప్పై రెండు అవ్వలేదు అనుకుంటా దగ్గరలో ఉన్నారు కళ్ళు మూసుకుంటే అవడం అతని లోపల ఆ బీజాలు ఏ మేరకు పడ్డాయి అనేది చూడండి మీ పని మీ పని అయిపోయింది మీ పని అయిపోయింది నేను అందుకే వాళ్ళకే చెప్తున్నాను బ్రహ్మ జిజ్ఞాస ఇక జిజ్ఞాస కలగాలి జిజ్ఞాస కలగండి నీకు అది ఉపయోగపడటం లేదు ఇంట్లో అన్నీ ఉన్నాయండి నీకే ఆ జిజ్ఞాస లేదు అప్పుడేమైపోతాం ప్రయోజనం లేదుగా ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి నీకు ఏ వస్తువులు ఉన్నాయో గుర్తులేదే ఏం చేద్దాం ఉండి ప్రయోజనం లేదుగా సేమ్ ప్రాబ్లం ఇలా వాళ్ళ టైం అయిపోయింది వాళ్ళు చేయవలసిన పనులన్నీ వాళ్ళ వాళ్ళ పాత్ర ఉచితమైన వాళ్ళు నెరవేర్చేసారు అయిపోయింది పదహారు దాటిన తర్వాత తల్లిదండ్రులకు ఏం బాధ్యత ఎందుకని స్వీయ కర్మ పని చేస్తా ఉండదు నీ ఇష్టాలకి బలం వచ్చేటప్పుడు పదహారు దాటగానే నేను ఆ ఇష్టం ఏమంటున్నావు లేదా ఇంకప్పుడు తల్లిదండ్రుల పాత్ర నిమింత మాత్రం పదహారు తర్వాత అంతా ఏమంటున్నావు అంటున్నావు లేదా అయిపోయా సరే పదహారు వరకే వాళ్ళ పాత్ర ఏమంటున్నాం కర్మఫలంలో అందుకని మీ నిజ జీవితంలో మీరు ఇప్పుడు జీవించేటప్పుడు ఏ తెలివితో జీవించాలనుకున్నారని మీ నిర్ణయం మేరకు ఆ లక్ష్యాన్ని సరిగ్గా సేకరించి జీవిస్తే అప్పుడు మీకు ఎవరు సహాయపడాలి ఎవరికి ఎవరు సహాయపడాలనేది కూడా డాక్టర్ రాయబడి ఉండదు జీసస్ అందరికీ దేవుడు అన్నట్టుగా కుదరదు లోపల ఉన్నటువంటి ఆంతరంగిక సంస్కార బలాన్ని ఎవరు విడుదల చేయడానికి సమర్థుడో వాడు కావాలి అందరికీ ఒకటే ఉండడు నీవు ఆరాధన మొదలు పెడితే తెలుస్తుంది ఆ భక్తి అనే దాంట్లో ప్రవేశిస్తే తెలుస్తుంది నీ ఆంతరియక పరిణామం ప్రారంభమైతే తెలుస్తుంది అప్పటివరకు తెలియదు నీ లోపల ఏమేమి లాజాగునీ ఆ గోడంలో చాలా ఉండదు ఎందుకని బ్రాడ్ ఫార్వర్డ్ గోడము కదా అది ఈ జన్మలో తయారు చేసిన గోడవం కాదు అది అనేక జన్మార్జిత విశేషం చేత తయారు చేసి పెట్టిన గోడవలు అది మరి ఆ గోడలు తెలిసి చూస్తే కదా అందులో ఏమున్నాయో తెలిసేది ఇంత పూర్వ జన్మలలో మనం జీవించినప్పుడు ఆ జీవితాల నుంచి మనం తెలుసుకున్న జ్ఞానము అజ్ఞానము రెండు వచ్చేసేవిగా మరి ఇప్పుడు జ్ఞానాన్ని వాడుకోవాలి అజ్ఞానాన్ని ఓడుకోవాలి మరి ఆల్టర్నేట్ లేవు అది ఎట్లా తెలుస్తుంది తలుపులు చూడాలి ఎవరికి వాడు తలుపులు తెలిసి చూడాలి మనం ఎట్లా తలుపులు తెచ్చి చూడాలంటే మధ్యలో వచ్చేసి నేను అల్పాహారం ఉందని సేవించుకుంటే తల చూ సూర్యోదయం అయినా మనకి మనం లేస్తేనే సూర్యోదయాన్ని వినియోగించుకో మనం నిద్రపోతుంటే సూర్యోదయం అయిపోతుంటే వెళ్ళిపోదు నేను ఎనిమిదేళ్లకు మొదలుపెట్టానండి रू उू तुम कौन राये जन्म लिशे अदृष्ट లేకపోతే వచ్చే జన్మ ఎందుకంటే వచ్చే జన్మ లేదు మన చేతుల్లో లేదు ఏమవుతామో తెలియదు కదా అబ్బో అల్లపా ఓకే ఓకే గుడ్ థ్యాంక్ మీరు కూడా తెచ్చుకోండి